భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం గకారంతో మొదలుపెట్టే నాలుగు పవిత్రమైన పదాలు ఉన్నాయండి చెప్తున్నాను వినండి గీత గంగ గాయత్రి గోవిందుడు ఈ నాలుగు గకారంతో మొదలు నాలుగు పదాలు మహాపవిత్రమైనటువంటి పదాలని శాస్త్రంలో చెప్పబడినవి గీతా గంగా చ గాయత్రి గోవిందేహృ స్ చతుర్ఘకార సంయుక్తే పునర్జన్మన విద్య చక్కని శ్లోకం చెప్ నాలుగు పదాలు చెప్పినా ఏమిటి చెప్పండి గీత గంగ గాయత్రి గోవిందుడు ఈ నాలుగింటి ఎవరు తమ హృదయంలో పదిలుపరుచుకుంటారో వారికి పునర్జన్మరాహిత్యం ఇక జన్మరాహిత్యం వారికి కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఆ నాలుగు విచారణ చేయండి గంగ గీత మొట్టమొదటిది మనం ఇప్పుడు విచారణ చేసేటువంటిదండి మహత్తరమైనటువంటి బోధ ఆ అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార నుంచి వెలువడినటువంటి జ్ఞాన గంగలో ఇప్పుడు మనం స్నానం చేస్తున్నాం పవిత్రమైనటువంటిది గీత నెక్స్ట్ గంగ గంగలో చాలా స్నానం చేసేంత పుణ్యమును ఆర్జిస్తున్నారు కదండి మనది దానికంటే కూడా గొప్పదైన గంగ ఏది జ్ఞాన గంగ సామాన్యమైన గంగకే ఎంతో మహత్తరమైనటువంటి ఫలితం ఉన్నది ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి దాంట్లో స్నానం చేసి పుణ్యమును ఆర్జిస్తున్నారు ఇది ఇంటి దగ్గర కూర్చుని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏ నదిలో కూడా స్నానం చేయవలసిన పని లేదు ఇక్కడ మన హృదయ నది హృదయ క్షేత్రం అది ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి నది జ్ఞాన గంగ ఆ జ్ఞాన గంగలో ప్రతిరోజు కొద్దిసేపు మనం మన స్నానం చేస్తే ఆ గీత గంగలో ఎంత మహాపుణ్యం ఉంటుందో చెప్పటానికి లేదండి సరే ఇప్పుడు బీదవాడు గంగా నది దగ్గరికి ఎట్లా వెళ్ళగలడు చెప్పండి ఎంతో ఖర్చు అవుతుంది కదా తినడానికే తిండి లేనటువంటి భీదవాడు ఈ యాత్రను సాధించగలడు చెప్పండి ఇంటి దగ్గర కూర్చొని చక్కగా హృదయంలో కృష్ణ పరమాత్మను ధ్యానం చేసి రెండు గీతా శ్లోకాలు కనుక చక్కగా చదివి మననం చేస్తే జ్ఞానగంగలో స్నానం చేసిన మహాపుణ్యం గీత సామాన్య గంగ కంటే కూడా ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందండి అది సరే జ్ఞానగంగ గీత గంగ చూడండి గంగ యొక్క ఫలితం గీతలో ఉన్నది గాయత్రి ఏమిటి గాయత్రి అంటే మంత్రం ఉన్న చూడండి ఓం వోర్భ వస్తువహి గానము గానము చేసేవాడిని ధరింపజేసేది గాయత్రి పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఎవరు చక్కగా పఠిస్తుంటారో దాని అర్థాన్ని మననం చేస్తుంటారో వారు ధరించిపోతారు ఈ గీతా గానం ఇప్పుడు మనం చేసేది ఏమిటి ఇది కూడా గానమే నా గానం దీన్ని గనక చక్కగా భక్తి మనం ప్రతిరోజు అధ్యయనం చేసి కొద్దిగా దాని యొక్క భావాన్ని గనక మనం చేస్తుంటే గాయత్రి యొక్క ఫలితం దీంట్లో ఉందండి అది సరే గీతలో తగ్గిన మూడింటి యొక్క ఫలితం దీంట్లో ఉన్నదని పెద్దలు చెప్తున్నారు అర్థమైందండి జ్ఞా సామాన్య స్నానం చేసిన పుణ్యం ఈ జ్ఞానం దానికంటే అధికమైనటువంటి పుణ్యం దీంట్లో ఉన్నది జ్ఞాన గీత గంగ గాయత్రి చూడండి గాయత్రి ఉన్న ఫలితం దీంట్లో ఉన్నది ఎందుకంటే గానం చేసిన వారిని తరింపజేస్తుంది తారకం భగవద్గీత అనేది ఒక పుస్తకం అని చెప్పి మీరు అనుకోవద్దండి ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధం భవరోగం సంసార రోగం దుఃఖం అనే రోగం పుట్టడం చావటం అనే రోగంతో నానా బాధలు పొందుతున్నటువంటి జనులకు దివ్యమైనటువంటి ఔషధం ఒక డైనమిక్ పవర్ అది భగవద్గీత అనేది ఒక చిన్న పుస్తకం అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి స్పిరిచువల్ డైనమిక్ బ్యాటరీ అద్భుతమైనటువంటి ఒక శక్తి అండి పవర్ దాన్ని కనుక మనం ఆర్జించుకుంటే ఏమండి ఎంత గొప్ప ఫలితం లభిస్తుంది ఎంత ఆనందం లభిస్తుంది ఇది నోటితో చెప్పాల్సింది కాదండి ఇట్స్ ఎ ప్రాక్టికల్ సైన్స్ అది భగవద్గీత అనేది చాలామంది అధ్యయనం చేస్తుంటారు కానీ ఇది ప్రాక్ దాన్ని ప్రాక్టికల్గా కనుక ఆచరిస్తే ఏమండి ఎంత ఆనందం కలుగుతుందంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టారండి దాన్ని ఆనాడు అర్జునుడు దుఃఖంతో బాధపడుతుంటే విషాదం విషాదం ఆ విషాదం పోయి ఎంత ఆనందపడ్డాడు మీరు గీతలో చూచారు కదండి నష్టో మోహ ప్రత్యక్షంగా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ై ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ నా మోహం నా సంశయములు ఇవన్నీ దూరీకరింపబడ్డాయి ఘంటాబద్ధంగా చెప్పేస్తున్నారు ప్రత్యక్షంగా మనకి ఎవిడెన్స్ ఈ భగవద్గీత వల్ల ఫలితం వస్తుందో రాదు అనేటువంటి సంశయం అనవసరం అది నలుగురు డైరెక్ట్ గా విని ఎంత ఆనందపడ్డారు ఇది మీకు చెప్పినారు కదండి అర్జునుడు ఆంజనేయులు వేదవ్యాసులు సంజయులు నలుగురు కూడా ఎంత ఆనందపడ్డారు ఋషి ఆమిష పునఃపునః్యమచ్చ ముహుర్మహు అని చెప్పి భగవద్గీతలు చెప్పినారు ఎవరు సంజయులు వారికి గీతలలో ఈ గంగా పుణ్యం గంగా యొక్క పుణ్యం గాయత్రి యొక్క పుణ్యం గోవిందుడు చూడండి నాలుగవది గకారం బోధించిన వారే గోవిందుడు ఇంక కొత్తది ఏమిటండి భగవద్గీత బోధించిన వారే గోవిందుడు కాబట్టి గీతలో తక్కిన మూడు కూడా ఇమిడి ఉన్నాయి గీతా గంగా చ గాయత్రి గోవిందేది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్య కాబట్టి ఆ భగవద్గీతను ఆశ్రయించుకుంటే తగ్గిన మూడింటి యొక్క పుణ్యం దీంతో అంతర్భూతమై ఉన్నదండ కనుక అనేకమైనటువంటి మార్గములు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు ఈరోజు ఐదవది ఐదవ మార్గం చూ కర్మ సన్యాస యోగం అది ఎవరి సంస్కారం ఉందో దాన్ని ఆచరించవచ్చండి చూడండి అనేక పద్ధతులు చెప్తున్నారు కదా కర్మ భక్తి యోగము ధ్యానము ఇంకా అనేకమైనటువంటి పద్ధతులు దాదాపు మార్గములు అని చెప్పి అనుకోండి ఈ పద్ ఎవరెవరి సంస్కారం ఎట్లా ఉందో దాన్ని అనుగుణంగా వాళ్ళు సాధన చేయచ్చు మీకు కర్మంకే ఇష్టం అనుకోండి నిష్కామ కర్మ చక్కగా ఆచరించండి అట్లా కాకుండా భజన కీర్తన అంటే మీకు ఇష్టం అనుకోండి హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే పదహారు అక్షరములతో కూడిన షోడశ మహామంత్రం చూడు షోడశ్ పదహారు అక్షరములతో కూడిన దివ్యమైన కలి సంతరణ మంత్రం అండి ఇటువంటి మంత్రం లేకపోతే పంచాక్షరి లేకపోతే అష్టాక్షరి ఏదైనా మీ ఇష్టమైనటువంటి మంత్రం జపం చేయండి దాంట్లో ఏం తప్పు లేదండి ఫలాన దేవుడు అని చెప్పి ఇక్కడేమి లేదండి ఎవరి సంస్కార ప్రకారం ఎవరి జాతి మత కుల ప్రకారం వారి వారు వారి దేవుణ్ణి అన్వేషించవచ్చునండి దేవుళ్ళు అనేకమని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి కళలో కూడా అనుకోవద్దు గాడ్ ఈజ్ వన్ పీపుల్ కాల్ హిమ్ మెనీ వారి వారి దృష్టిని అనేక రకాలుగా వారు ఆరాధిస్తుంటారు దాంట్లో తప్పేమిటండి అది ఎవరి ఇష్ట ప్రకారం వారు చేసుకోనండి మనకు కావాల్సిన భక్తి ఒక్కడేనండి భగవంతుడు అంటే అసలు ఎవరు చెప్పండి హూ ఇస్ గాడ్ రేపు వస్తుంది ఎనిమిది ఎనిమిదవ అధ్యాయంలో ప్రశ్న వస్తుంది అర్జునుడు ఏడు ప్రశ్నలు అడుగుతాడండి ఒక్కసారి ఏడు ప్రశ్నలు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి తెలుసండి హూఇజ్ గాడ్ దేవుడు అంటే ఎవరు అని చెప్పి మొదటి ప్రశ్న కిం తద్ బ్రహ్మ అదండి ప్రశ్న రేపు ఎనిమిదవ అధ్యాయంలో వస్తుంది అక్షర పర బ్రహ్మ కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్పారు ఏండో దేవుడు అంటే ఇదిగో గుడిలో ఉన్న ఆయన వైకుంఠంలో కైలాసంలో అని ఏమైనా చెప్పినారా లేదు ఏది ప్రపంచంలో శాశ్వతమైందో అదే దేవుడు వెతకండి వెతకండి ఇది శాశ్వతం ఇప్పుడు ఇది శాశ్వతమా ఇది శాశ్వతమా సూర్యుడు శాశ్వతమా చంద్రుడు శాశ్వత ఏది కూడా కాలగర్భంలో ప్రళయ కాలంలో అన్ని కూడా నాశనం అయిపోతాయి కానీ రిమైన్స్ ఏది సదేవ సౌమ్యేద్రా అద్వి నాస్తి కించులు ఘోషిస్తున్నాయి ప్రళయ కాలంలో కూడా అది ఒక్కటే ఉంటుందండి పకినాన్ని కూడా అంతర్ధానం అయిపోతాయి చూచారు అదే దేవుడు కనుక శ్రీకృష్ణవరం మాత్రం చక్కని సమాధానం హూఇస్ గాడ్ అని చెప్పి అర్జున్డు అడిగితే ఒక చిన్న రూపం ఒక నామం ఒక స్వరూపం ఏవి చెప్పలేదని ఏం చెప్పినారు అక్షరం బ్రహ్మపరమం గాంధీ గారిని ఒక రాయని ప్రశ్న అడిగాడండి ఏమండి గాంధీ గారు మీకు ఆధ్యాత్మిక విషయంలో చాలా అనుభూతి ఉన్నది కదా దేవుడు ఎవరో కొంచెం సెలవు అని గాంధీ మహాత్ముని అడిగారు ఒక ప్రశ్న వారు ఇంగ్లీష్లో చెప్పారు నన్ను దానికి సారం చెప్తున్నారు తెలుగులో నా చుట్టూ అనేకమైనటువంటి ప్రాణికోట్లు పుట్టడం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉన్నటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు ఎంత అద్భుతంగా మళ్ళీ చెప్తున్నాను నా చుట్టూ అనేకమైన ప్రాణికోట్లు పుట్టడం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉండేటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు ఎంత చక్కని డెనేషన్ చూడండి అది శాశ్వతమైనటువంటి వస్తువు ఒకటి ఇప్పుడు ఈ శరీరం ఉంది అనుకోండి ఉపాధి దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి జడమైనటువంటి దేహం ఉన్నది ఇంద్రియములు ఉన్నాయి మనస్సు ఉన్నది అహంకారం ఉంది ఆత్మ ఉన్నది ఈ శరీరంలోనండి నాలుగైదు ఉన్నాయండి ఇది వీటన్నిటిని కొంచెం సపరేట్ చేయాలండి సరే సపరేట్ చేయాలంటే విడదీయటం కాదు మనస్సులో భావం తగ్గినవన్నీ కూడా జడమైనటువంటి వస్తువులు ఒక్కటి మాత్రం చైతన్యం అండి అది మన యొక్క యథార్థ స్వరూపం ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడక్కడ చూడండి జ్ఞాన యోగంలో మొదట సాంఖ్య యోగంలో ఏం చెప్పినారు చెప్పండి నీ స్వరూపం తెలుసుకోండి అయ్య అర్జునాన్ని దుఃఖిస్తున్నావు కారణం ఏమిటంటే నీ స్వరూపం తెలుసుకోలేదు దీని కారణం ఏమిటంటే ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ అంటే అవివేకం అజ్ఞానం తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోక అర్జునుడు దుఃఖిస్తున్నాడు ఇదిగో నా బంధువులంతా జడమైనటువంటి ఈ దేహాలని చెప్పి అనుకుంటున్నాడు అండి కాదండి ఏం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో నోరు తెరవంగానే మీరు గాని నేను గాని పుట్టేవాళ్ళం కాదు పోయేవాళ్ళం కాదు శాశ్వతోనే అద్భుతమైనటువంటి బోధం మానవుడికి ధైర్యం రావాలంటే ఇటువంటి బోధలు వినాలండది నశించిపోయే వస్తువును కూర్చి ఊరికి వింటుంటే ఎట్లా దట్ విచ్ పర్మినెంట్ వివేకానంద వాక్యం మీకు చెప్తున్నాంగ్లీవ్ట్ నేను ఆత్మన్ అని చెప్పి అనుకుంటేనే అపరిమితమైన ధైర్యం వస్తుందండి లేకపోతే ఇవ్వపోతాను ఈ శరీరం పోతుంది నా బంధువులకి సెపరేషన్ వస్తుంది నా డబ్బు పోతుంది నా కీర్తి పోతుంది నా సౌందర్యం ఇదేమిటండి ఇవన్నీ కూడా ఏనాడైనా రాలిపోయే వస్తువులండి తాను మాత్రం రాలడండి సరే అది తెలుసుకున్నటువంటి వాడికి ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి అది కనుక ఇది వరకు జరిగిన విషయం ఒకటి చెప్పి ఇప్పుడే గీతలో నేను ప్రవేశిస్తున్నాను ఈ రోజు ఐరవాధ్యాయం కర్మ సన్యాస యోగం శంకర భగవత్పాదులు తన యొక్క అద్వైత భేరి మోగిస్తూ పోతున్నాడు అండి ఎవరు శంకరాచార్యులు వారు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వస్తున్నారండి పాదచార్య దక్షిణ దేశంలో ఒక గ్రామం గుండా రాబోతున్నారు ఎప్పుడు రేపు ఎప్పుడు రాబోతారు ఏ ఆ దారిలో ఉన్నటువంటి ఆ గ్రామంలోనండి దంపతులు ఉన్నారండి భార్యాభర్త ఎన్నో నోములు చేశారు ఎన్నో వ్రతాలు చేశారు బిడ్డలు కలగలేదండి సంతానం కలగలేదు పాపం ఎన్నో అవస్థపడ్డారు తీర్థయాత్రలు చేశారు ఆఖరికి ఏదో పుణ్యవశాత్తు ఒక మగపిల్లవాడు పుట్టాడండి ఎవరికి ఈ దంపతులు ఆ మగపిల్లవాడు పుడితే ఎంతో ఆనందంతో వారిని సాక్కుంటూ గారాబంగా పెంచుతున్నారు కానీ ఒక రెండు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నోరు మోగ మోగతనం వచ్చేసిందండి మాట్లాడలేకపోతున్నాడండి ఎంత చెప్పినా కూడా పలకడు ఎంత అడిగినా కూడా దానికి ప్రత్యుత్తరం ఇవ్వడు మోగతనం వచ్చేసిందండి పాపం తల్లిదండ్రులు లేకలేక బిడ్డ పుట్టినా సంతోషం లేదండి అందరు చికిత్స చేస్తూ డాక్టర్ల దగ్గరికి వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళారు ఈ మోగతనం పోగొట్ట ఎవ్వరు పోగొట్టలేకపోయినారండి పన్నెండు సంవత్సరముల వయసు వచ్చిందండి వాడికి ఎవరికి పిల్లవాడికి అప్పుడు శంకర భగవత్పాదులు ఆ గ్రామం గుండా రాబోతున్నారు మరుసటి రోజు అందరూ సలహా ఇచ్చినారు ఏమండి మీ అదృష్టం పండింది అపర శంకరులు సాక్షాత్ శంకరుడు అవతారం అయితే వచ్చినటువంటి మహనీయులు ఈ గ్రామం గుండా రేపు రాబోతున్నారు మీ పిల్లవాడిని తీసుకెళ్ళి వారికి చూపించండి వారి తపశక్తి వల్ల వారి యొక్క మహిమ వల్ల పిల్లవాడికి మాటలు రావచ్చును అని చాలామంది సలహా ఇస్తే మరుసటి రోజు మహనీయుడు వచ్చి ఆ గ్రామంలో ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టారు అందరూ పూజలు ఆరాధనలు స్తోత్రములు ఇవన్నీ చేశారు ఎవరికి శంకరాచార్యులకి అంతా అయిపోయిన తర్వాత ఈ దంపతులు పిల్లవాడిని తీసుకొచ్చ నిలబెట్టారు మహానుభావాలు ఈ బిడ్డ లేకలేక పుట్టాడు కానీ పుట్టుకతోనే ఒక రోగం తగులుకుంది మోగతనం మాట్లాడటం లేదు అందువల్ల మాకు ఎంతో బాధగా ఉంది మీ యొక్క మహత్తరమైన తపశక్తి వల్ల వాడికి మాటలు రప్పించండి మహానుభావ అని ప్రార్థన చేస్తే శంకరుడు ప్లీజ్ కమాన్ రమ్మన్నాడండి ఎదురుగుండా నిలబెట్టాడు ఆ పిల్లవాడిని పన్నెండు సంవత్సరాల పిల్లవాడు కస్త్వం స్వం కహ నీవెవర అని చెప్పి సంస్కృతంలో అడిగారండి ఎవరు శంకరుడు అది ఆ పిల్లవాడు నోరు తెరిచి ఎటువంటి అమోఘమైనటువంటి రిప్లై ఇచ్చాడో చూడండి నాహం మనుష్యో నేవ్రాహ్మ వైశ్యశూద్రాహం బ్రహ్మచారి నేను శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు నేను బ్రాహ్మణి కాదు క్షత్రియుని కాదు వైశ్యుని కాదు సచిదానంద ఆత్మస్వరూపుడను అన్నాడు దద్దరిల్లిపోయినారండి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దీనికి మూగవాడు మూగవాడు అందరు చెప్తుంటే ఈ పిల్లవాడు నోరు తెరవటమే కాకుండా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి వెల్లడించినాడు అందరూ ఆశ్చర్యపడ్డారు శంకరులు కూడా వండర్ ఆశ్చర్యం కలిగిందని వెంటనే శంకరాచార్యులు అడిగారు ఏమయ్యా మీ తల్లిదండ్రులను మోగవాడమని చెప్పి చెప్తున్నారు ఇంత చక్కని విషయాలన్నీ నువ్వు బాగా నోటి నోరు తెరిచి చెప్పగలుగుతున్నావే నీకు అసలు ఉన్నదా అని అడిగాడండి శంకరుడు లేదు అన్నాడండి పిల్లవాడు మరి చిన్నప్పటి నుంచి ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగాడు శంకరుడు ఈ పాడు ప్రపంచంతో ఎందుకు మాట్లాడాలని నోరు మూసుకున్నాను అన్నాడండి ఎంత అద్భుత ఆ పిల్లవాడికి అసలు లేదండి ఆయన కావాలని చెప్పి మౌనం మౌనం వహించాడండి అంతేం శంకరాచార్యులు వారు ఆనందపడ్డారు తల్లిదండ్రులు పరమానంద పడ్డారు చుట్టుపక్కల కూడా ఆశ్చర్యచకితులు అయిపోయినారండి అప్పుడు శంకరాచార్యులు ఏమండి నాయన తల్లిదండ్రులారా తీసుకోండి ఈ పిల్లవాడికి ఏమి రోగం లేదు ఏమి లేదు అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా ఉన్నది మీ పంట పండింది మీ అదృష్టం పండింది తీసుకుపోండి అన్నారు తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసిన ఎవరి యొక్క సందర్శన భాగ్యం చేత వీడికి మాటలు వచ్చినాయో అటువంటి మీకే మేము సమర్పిస్తున్నాము అన్నారండి పిల్లవాడు వెంటనే శంకరాచార్య కమ్ గబాన్ ఇన్ అవర్ ఫౌల్డ్ మా సంఘంలో చారమని చెప్పి తీసుకుని వారికి పేరు అక్కడ మార్చి చెప్పేశారండి అరచేతిలో నెల్లికాయ లేక ఉసిరికాయ పెడితే ఇంత డైరెక్ట్ గా మనం చూడగలమో అంత డైరెక్ట్ గా భగవంతుని చూడగలుగుతున్నాడు ఈ పిల్లవాడు కాబట్టి హస్త ఆమలకం హస్తామలకుడు అని పేరు పెట్టారండి ఆమలకం అంటే నెల్లికాయ లేక ఉసిరికాయ అరచేతిలో కనుక పెడితే ఎంత డైరెక్ట్గా మనం చూడగలం ఇంక దానికి తిరుగులేదండి డైరెక్ట్గా అదేవిధంగా భగవంతుని ఈయన సాక్షాత్కరించుకోగలిగినాడు కాబట్టి ఈ పిల్లవాడికి అస్తామలు పేరు పెడదామని పెట్టేసి పబ్లిక్లో తన యొక్క శిష్యవర్గంలో చేర్చుకున్నాడండి శంకరాచార్య ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు ఎవరినైనా అడగండి ఏమండి మీరెవరు మీ పేరు ఏమిటంటే ఈ శరీరమును కూర్చొని డిస్క్రిప్షన్ చెప్తాడండి అంతే మా నాయనైనా మా అమ్మ నా వయస్సు ఇదంతా చెప్పుకుంటాడు ఆయన ఏం చెప్పినాడు నువ్వెవరు అంటే అన్ని వదిలిపెట్టేశాడు లోపల చైతన్యం నేను అహం బ్రహ్మాస్ శివోహం చిదానందరూప శివోహం శివోహం అనేటువంటి వాక్యం అందరూ చెప్పగలరా చెప్పని ఈనాడైనా మనం చెప్పగలిగితేనే మన జన్మ ధన్యమవుతుంది లేకపోతే నిరుపయోగం అయిపోతుందండి అమూల్యమైనటువంటి జీవితం కేవలం పశువులు ఏ విధంగా శరీరం అని చెప్పి భావం చేస్తు తింటాం తాగటం గంతులు వేయటం చేస్తున్నాయో మానవుడు కూడా అదే విధంగా చేస్తే వేస్ట్ ఆఫ్ ప్రెషస్ టైం అది మరలా ఇటువంటి ఆపర్చునిటీ ఇటువంటి అవకాశం దొరుకుతుందో లేదో చెప్పలేమని చెప్పి అనేక మంది పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలండి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ హ్యావ్ టు అవైల్ ఇట్ అది ఏ విధంగా భగవద్గీత ఇంకా ఉపనిషత్తులు ఇంకా ఆధ్యాత్మికమైన విషయములు బాగా జీర్ణం చేసుకోవాలండి అది మీరు అనొచ్చేయండి మేము చిన్నప్పటి నుంచి గీత చదువుతున్నాం అని మీలో ఎవరైనా అన్నచ్చు ఏమండి చదవటం మంచిదే కానీ ఒక ప్రశ్న వేసుకోండి ఈ చేంజ్ ఇన్ మై మైండ్ నా మనసులో నా చరిత్రలో గానీ నా యొక్క స్వభావంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా అదండి ప్రధానం చూ రాకుండా ఊరికి చదవటం మంచిదే గానీ చాలదండి దెర్ మస్ట్ బి సమ్ ప్రోగ్రెస్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్కడున్న గొంగళ ఎక్కడే ఉంటే అట్లా చెప్పండి చిన్నప్పుడు ఏదో మామూలు స్థితిలో ఉన్నాడు ఇటువంటి మహాబోధ జీర్ణం కావాలండి కనుకనే మన శాస్త్రంలో మూడు సాధనలు చెప్తున్నారు ఇది చాలా అవసరం కాబట్టి భగవద్గీత శ్రవణం చేసేవారికి ఇవి చాలా అవసరం కాబట్టి మూడు ఇప్పుడే చెప్పదలని శ్రవణం మననం నిజిధ్యాసం ఈ మూడు అపూర్వమైన ఇటువంటి ఇప్పుడు మీరు బాగా వింటున్నారు దీని పేరేమిటి శ్రవణం డోంట్ పుట్ ఎ ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టద్దండి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మననం ఏం చెప్పినారు అని చెప్పి చక్కగా చింతన చెయ్యాలండి కొంచెం చదువుకున్న వాళ్ళైతే నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను ఒక నోట్ పుస్తకం ఒక పెన్ను ఎప్పుడు దగ్గర పెట్టుకోండి ఉపన్యాసం చెప్తుంటే వన్ టూ త్రీ పాయింట్స్ నోట్ చేసుకోండి దాన్ని ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా డెవలప్ చేసి బాగా చింతన చెయ్యండి సార్ అప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుందండి లేకపోతే ఎన్ని ఉపన్యాసాల రోజున గేట్ దాటితే అన్ని ఆవిరైపోతుంటాయండి మద్రాసులోనండి ఇట్లాగే గీతాయజ్ఞం జరిగిందండి మద్రాసులో జరిగితే ఎనిమిది గంటలకి క్లోజ్ చేసినామండి ఉపన్యాసం అంతా పూర్తి అయింది అందరు ఆడియన్స్ శ్రోతలంతా ఇంటికి వెళ్ళిపోతుంటే రాత్రి ఇదే విధంగా ఈ టైంలో ఎవరు అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడండి ఉపన్ సభలోకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు గేట్ దగ్గర వాడిని అడిగినారు ఏమిటండి జనం అంతా ఎవరో కాళహస్తి నుంచి వచ్చారట గీతను కూర్చి బోధిస్తున్నారు అయ్యో యో నేను ఆలస్యంగా వచ్చానే అవకాశం పోగొట్టుకున్నానే మీరంతా పుణ్యం సంపాదించుకున్నారు చక్కగా బోధ విన్నారు స్వామి చెప్పిన మాట ఒక్కటి చెప్పండి అన్నారండి కూర్చునేవాడు కొత్తగా వచ్చినారు వాళ్ళు ఏమన్నారు కూర్చునేవాళ్ళు లేవలేదండి చక్కగా విన్నారు అన్నాడు అది కాదయ్యా మహానుభావ స్వామిని వారు చెప్పిన మాట ఒక్కటి చెప్పండి అన్నారు వారు అరగంటి సేపు అయినప్పటికీ ఒక్కడు కూడా కదలకుండా ఏకాగ్ర చిత్తంతో వింటున్నారు అన్నట్టు అది కాదయ్యా స్వాములు వారు చెప్పిన మాట చెప్పండి స్వాముల వారు ఇంకా వెళ్ళలేదు మీరే వెళ్ళి అరగండి అన్నాడంటే ఇట్లా ఉంటుందండి ఆఖరికి ఇప్పుడు మీ ఇంటి దగ్గర చాలా మంది ఉంటారండి సరే మీరు ఇక్కడికి వచ్చారు కదా ఇంటి దగ్గర ఐదు ఆరు మంది ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఏమిటి ఉపన్యాసం మీరు విన్నారు మీరు దాని సారం ఏమిటని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పగలిగి ఉండాలా చెప్పండి కాబట్టి ఒక చిన్న నోట్ పుస్తకం ఒక చిన్న పెన్ తెచ్చుకుని వన్ టూ త్రీ అని పాయింట్స్ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేయండి దాని పేరు మననం ఇక్కడ విన్నటువంటిది శ్రవణం శ్రవణం మననం అంతటితో ఆ బాకండి నిజిత్యాసం రియలైజేషన్ ఎస్టిములేషన్ చూడాలి తింటుందండి గడ్డి తిన్న తర్వాత వెంటనే దాన్ని మింగదు మింగదండి అక్కడ పండుకొని బాగా మ్యాస్టిషన్ నెమరు వేస్తుంది అండి చూసారు ఆ నెమరు వేట వల్ల ఏమవుతుంది రక్తనాళముల్లో బాగా ప్రవేశిస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది తినకుండా నవలకుండా మింగేస్తే చెప్పండి అదే విధంగా విన్నటువంటిది అంటే తినటం అనమాట దాన్ని మననం అంటే నవలటం అసిములేషన్ ఉంటే రక్తనాళముల్లో ప్రవేశించటం దానిపై నిధిధ్యాసం ఈ నిధిధ్యాసం అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సాధన అండి అనేక పురాణాలు అనేక హరికథలు మీరు వినవచ్చుగాక కానీ ఒక్క విషయమైనా మనం హృదయంలో జీర్ణం చేసుకున్నాం అనేటువంటి విషయం చాలా ముఖ్యం అండి చిన్న ఉపమానం చెప్పి నేను ఇప్పుడే గీతలో ప్రవేశిస్తున్నాను ఈ రోజు చిన్న అధ్యాయం ముచ్చటగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి కర్మ సన్యాస యోగం మహారాజు ఉన్నాడండి ఆయన పేరు విక్రమార్కుడు అండి విక్రమార్కుడు ఆయన చక్కగా ఒకసారి తన సామంతరాజులు సభ్యులు అందరిని కూర్చోబెట్టుకుని మహాసభ రాజ్యసభ చేస్తున్నాడండి సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరో విక్రమార్కుడు సరిగా టైంలోనండి తలుపు తెరుచుకుని ఒక రాక్షసుడు వచ్చాడండి రాక్షసుడు ఊరికే రాలేదండి శిష్య సమేతంగా ఒక శిష్యుడిని కూడా వెంట పెట్టుకొచ్చాడు ఆయన చేతిలో మూడు పుర్రెలు ఉన్నాయండి పుర్రె అంటే ఏమి చెప్పండి స్కల్ ఇంగ్లీష్ లో స్కల్ అంటారు ఒట్టి ఎముకలు గూడండి తల తల అంటే మాంసం హింస ఉండదండి ఒట్టి ఎముకలు గూడు అదేదో కుక్కలు నక్కలు తినేసి ఉంటాయి ఈ రాక్షసుడు శ్మశానంలో తిరుగుతుంటే మూడు పుర్రెలు కనిపించినాయి ఆ మూడు పుర్రెలు తీసుకొచ్చాడండి ఏం మాంసం లేదు ఏం లేదు ఒట్టి ఎముకలు గూడు మూడు పట్టుకొచ్చాయి ఓ రాజా ఒక పర్పస్ ఒక ఉద్దేశం చేత నేను ఇక్కడికి వచ్చాను నేను శ్మశానంలో సంచరిస్తుంటే ఈ మూడు పుర్రలు నాకు దొరికినాయి ఈ మూడిట్లో ఉత్తమమైన పుర్రేది మధ్యమైన పుర్రేది అధమైనటువంటి పుర్రేది చెప్పండి ఆ విధంగా మీరు చెప్తే మర్యాదగా వెళ్ళిపోతారు మీరు కనుక దాన్ని సమాధానం చెప్పకపోతే డాష్ డాష్ డాష్ అన్నాడండి ఏం జరగాలో జరిగిరుతుందంటే మిమ్మల్ని అందరినీ మింగేస్తాను అని చెప్పి అన్నాడు అప్పుడు కూర్చుని వాళ్ళంతా భయపడ్డారు వీడు ఊరికే రాలేదండి వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ మూయించేశాడండి ఎవరైనా వెళ్ళిపోతారేమో పారిపోతారో ఎగ్జిట్ రెండు మూడు మూహించేశాడు ఇక కూడా భయపడుతున్నారు యో ఇవాళ లేచిన రోజు బాగా లేదే అని చెప్పి భయపడుతున్నారండి ఏం తినే ఎవరిని తినేస్తాడో ఎవరికి అపకారం చేస్తాడు ఏదైనా మాంసం కనుకుంటే ఈ ఈ పుర్రే సుందరం అని చెప్పచ్చు లేదే మాంసం లేదు అది సౌందర్యం ఎట్లా తెలుస్తుంది ఇది ఉత్తమ మధ్యమని ఎట్లా కనిపెట్టగలం వెంటనే మంత్రి గారు లేచాడండి మంత్రి కమాన్ ఆ మూడు పొర్రలు నాకి నేను చెప్తాను అన్నాడు ఏది ఉత్తమం ఒక చిన్న ఇనప కమ్మి తెప్పించాడండి ఎవరు మంత్రి మొదటి పొర్రె తీసుకుని ఈ చెవిలో దూర్చాడండి దూరిస్తే ఈ చెవిలో నుంచి బయటికి వచ్చేసిందండి ఏది ఇనప కమ్మి రాక్షసుడా ఇది అధమైనటువంటి పుర్రె అన్నాడు ఇంకొక పుర్ర తీసుకున్నాడు ఈ చెవిలోనండి ఇనప కమ్మి దూర్చాడండి నోటిలో నుంచి వచ్చిందండి బయటికి రాక్షసుడా మధ్యమ తరగతి పుర్రె ఇది ఇంకొక పుర్రె తీసుకున్నాడు చెవిలో దూర్చేటప్పుడు కిందకి దిగిందండి హృదయం హృదయంలోకి దిగిందండి ఇది ఉత్తమమైన ఇటువంటి పుర్రె అన్నాడు రాక్షసుడికి ఏం అర్థం కాలేదండి మహానుభావ దీని భాష్యం ఏమిటో చెప్పండి నాకు మీరు సూత్రంగా చెప్పారు అర్థం కాలేదు అన్నారు మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రతి తలకాయలో ప్రతి శిరస్సులో ఈ చెవి ఈ చెవి ఉంటుంది కదా ఈ చెవిలో కమ్మీ వేస్తే ఈ చెవిలో నుంచి వచ్చేసింది దాని అర్థం ఏమిటంటే దీంట్లో విన్నదంతా దీంట్లో నుంచి మర్చిపోయి అవతల బారేస్తుంటారండి అర్థం ఏందండి కొందరికి చెవుల్లో ఇక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్ గా ట్రంక్ రోడ్ ట్రంక్ రోడ్డు ఉంటుందండి ఇక్కడ వినదంతా ఇటు బారేస్తుంటారు వాడు అంటే ఏమిటి లారీలు ఇవన్నీ పోతుంటాయని వాటిక్కడ నుంచి అది అర్థమైనటువంటి పుర్రె అనగా విన్నటువంటిది మర్చిపోయే రకం చూసా మధ్యమ తరగతి పుర్రె ఈ చెవులను దూరిస్తే నోట్లో నుంచి వచ్చింది అనగా ఎప్పుడైనా ఇటువంటి ఉపన్యాసములను వింటే ఎవరైనా అడిగితే ఏం చెప్పారని చెప్తారండి నోటి తోజిబో స్వామివారి చెప్పారు వారిట చెప్పారు చక్కగా చెప్తారు అంటే ఏమిటి నోటి వరకు ఉన్నది అంతే ఆచరణ శూన్యం ఆచరణ లేదండి ఇది మధ్యమ రకం ఊరికి చెప్పేవాళ్లే కానీ ఆచరించేవారు కాదు ఇది మధ్యమ తరగతి మూడవ పుర్ర చూడండి ఈ చెవిలో నుంచి దూరిస్తే కిందకి దిగింది ఉత్తమమైనటువంటి పుర్ర విన్నటువంటిదంతా హృదయస్థం చేసుకున్నాడు ఆచరణలో పెట్టుకున్నాడు వాడు ఉత్తమమైనటువంటి వాడు అర్థమైందండి కనుక మూడు తరగతులైనటువంటి వ్యక్తులు ఉంటారండి కొందరు వింటారు విన్నది మర్చిపోతారు అర్హమైనటువంటి మధ్యమ తరగతి వారు వింటారు వినటువంటిది చెప్తారు ఇతరులకి నోటి వరకే ఉంటుంది ఓకల్ నాట్ ప్రాక్టికల్ మూడవ తరగతి వారు ప్రాక్టికల్ పీపుల్ అండి విన్నటువంటి ప్రతిదీ కూడా తప్పకుండా నిత్య జీవితంలో ఆచరణలో పెడతారు వారికి ఎంత ప్రోగ్రెస్ కలుగుతుందంటే చెప్పడానికి లేదు ఈ ఆధ్యాత్మిక విషయం ఈ భగవద్గీత ఇటువంటి ఉపనిషత్తులు ఇవన్నీ ఎప్పుడైనా విన్నప్పుడు దాని వెంటనే కాజిటేషన్ కాజిటేషన్ అంటే థింకింగ్ ఓవర్ గైన్ అండి గైడ్ ఒక చోట కూర్చొని పక్కగా మననం చేయండి ఆ మననం చేసిందండి జీర్ణం కావాలి నిత్య జీవితంలో ఇప్పుడు చూడండి అహింస అహింస అనేటువంటి ధర్మం మనం విన్నాం అనుకోండి బాగా దాన్ని గుర్తింతా చేయండి నిత్య జీవితంలో ఒక ప్రాణికి అపకారం చేయకూడదు ఇంతవరకు ఎవరైనా తిట్టాడనుకోండి ఇక మీదట తిట్టకూడదు ఎవరైనా కొట్టాడనుకోండి ఇక మీదట కొట్టకూడదు ఎవరికైనా ఉపకారం చేయలేదనుకోండి ఇక మీదట చేయాలి ఈ జీవితం మార్చుకోవాలండి ఇది శ్రీకృష్ణ ఆశయం కూడా ఇదేనండి భగవద్గీతలో అది అర్జునుడిని ఎంత మార్పు అర్జునుడి కింద మార్పు ఎక్కడి నుంచి వచ్చిందండి చక్కగా జీర్ణం అయిపోయింది గీత యొక్క బోధంతా జీర్ణం అయిపోయింది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయం ప్రారంభం చేస్తున్నారు పరిస్థితి ఏమిటో కొంచెం వినండి మొట్టమొదటి శ్రీకృష్ణుడు నోరు తెరవంగానే జ్ఞానం బోధించినాడు సాంఖ్యయోగం సాంఖ్యయు నెక్స్ట్ కర్మయోగం ఆ తర్వాత జ్ఞాన యోగం చూ రెండవ అధ్యాయం జ్ఞానం నాలుగవ అధ్యాయం జ్ఞానం మధ్యలో కర్మ చెప్పాడు అప్పుడు అర్జునుడు గారికి ఒక సందేహం కలిగింది కృష్ణ ఏంటండి జ్ఞానం అంటారు కర్మ అంటారు మళ్ళా జ్ఞానం అంటున్నారు చూ ఏదైనా ఒక్కటి చెప్పండి ఇటు జ్ఞానములు ఆచరించు లేక ఇటు కర్మను ఆచరించి ఏదో ఒక్కటి చెప్పండి నేను చక్కగా ఆచరించుకుంటాను రెండు చెప్పటం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ కలుగుతున్నది అని చెప్పి ప్రశ్న అడుగుతానండి సన్యాసం కర్మణ కృష్ణ సన్యాసం అంటే వదలటం కర్మ సన్యాసం సన్యాసం అంటే వదలటం కర్మను వదలాలా చెయ్యాలా అదండి ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మను ఆయన వదలవద్దు తప్పకుండా చెయ్యి కర్మ సన్యాసం అందరికీ సాధ్యపడదండి సన్యాసం అంటే వదలతా ఊరికే కర్మలు వదిలి అంటే నైష్కర్ సోమరిగా కూర్చోటం కాదు శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం కర్మ అనేది ఎప్పుడు వదలాలో మనకి అనవసరం ఒక టైం వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోతుందండి కర్మ చిన్న దృష్టాంతం చెప్తాను జపమాల తీసుకుని మీరు జపం చేస్తుండండి ఓం నమశివాయ నూట ఎనిమిది పూసలు ఉంటాయి బాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుతుంటారు అనుకోండి ఓం నమశివాయ నమశివాయ మే మనసు గనక శివుడి మీద శివుని పాదపద్మముల మీద ఏకాగ్రంగా లగ్నం అయితే ఈ జపమాలు తిప్పటం సాధ్యపడదండి సాధ్యపడదు ఎందుకంటే ఈ జపమాలు తిప్పేది ఎవరు ఇక చెయ్యి చెయ్యి అంటే ఏమిటి కర్మేంద్రియం కర్మేంద్రియం అన్నిటికంటే లోయెస్ట్ అండి శరీరము కర్మేంద్రియము అన్నిటికంటే కింద ఉన్నటువంటి వాటిపైన జ్ఞానేంద్రియం వాటిపైన మనస్సు వాటిపైన బుద్ధి ఆ బుద్ధికి సాక్షి పరమాత్మ ఎప్పుడు మనస్సు ఆ బుద్ధికి సాక్షి అయినటువంటి పరమాత్మ యొక్క పాదముల మీద లగ్నమైందో ఈ కింద కర్మేంద్రియం పని చేయదండి ఇంపాసిబుల్ అప్పుడు ఏమవుతుంది తెలుసండి మాల కింద పడిపోతుందండి సార్ మీ మనస్సు కనుక దేవుడి మీద బాగా లగ్నం ఈ కౌంటింగ్ గానీ ఈ తిప్పటం కానీ అసాధ్యం లేదండి మీరు ప్రాక్టీస్ చూడండి మీ మనస్సు కనుక బాగా లగ్నం ఇది డ్రాప్ అయిపోతుందండి జప మాల కింద అన్నారని మీరు కావాలని కింద పారైబాకండి నా మనస్సు పైకి పోతుందన్నట్టు ఇసిరి ఎప్పుడు మనస్సు ఊర్ధ్వంగా పోయిందో ఈ చెయ్యి పని చేయలేదండి ఇదే గుర్తు అన్నది కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాసం అని చెప్పి హెడ్డింగ్ పెట్టాడు ఈ శీర్షికి సన్యాసం అంటే వదలటం కర్మని ఎప్పుడు వదలాలి అసలు మీరు వదలబాకండి దాని అంతా అదే డ్రాప్ అయిపోతుంది మీరు కనుక నిర్వికల్ప సమాధి ఏమండి సూపర్ కాన్షియస్ చక్కగా మెడిటేషన్ అలవాటు చేయండి ఇక కర్మ ఎట్లా ఉంటుందండి ఇది శ్వాస కూడా తగ్గిపోతుందండి మనస్సు గనక ఏకాగ్రంగా ఉండి ఆ భగవంతుని లేక ఆత్మస్వరూపం గనక లగ్నం అయితే ఈ శ్వాస కూడా చాలా తగ్గిపోతుందండి అతి సూక్ష్మం శరీరం కదలదు కన్ను మోసుకుంటుంది అన్ని ఏ అన్ని ఇంద్రియములు కూడా డ్రాప్ అయిపోతాయి సరే మనస్సు కూడా డిజాల్వ్ అయిపోతుందండి సార్ అంటే నిద్రపోవటం కాదండి ఇది మేలుకుంటారు మేలుకుని మనస్సును డ్రాప్ చేయాలి దాని పేరు సూపర్ కాన్షియస్ నిద్రపోతూ మనస్సును డ్రాప్ చేయటం అన్కాన్షియస్ అది జంతువులు కూడా నిద్రపోతున్నాయి అది ఒక పెద్ద విషయం కాదండి మనస్సును మేలుకుని మనం చక్కగా ఆసనం వేసుకుని బాగా మనస్సుకు బుద్ధి చెప్పి చూ ఎక్కడికైనా పరిగెత్తుతుంటే రేపు వస్తుందండి ఇదంతా ఆరవాధ్యాయం ఆత్మ సంయమ యోగం హౌ టు మెడిటేట్ హౌ టు కాన్సన్ట్రేట్ ఈ ధ్యాన పద్ధతి అంతా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆర అధ్యాయంలో చెప్పబోతారు రేపు చక్కగా దాని గురించి విచారణ చేస్తాం ముఖ్యంగా మానవుడు ఈ ధ్యానం కనుక నేర్చుకోకపోతే బహిర్ముఖంగా మనస్సు పరిగెత్తుతుంటే ఈ జీవితంలో ఎప్పుడండి వాడు ఈ పూర్ణమైనటువంటి ఆనందం బంధరాహిత్యం పొందేది ఎన్ని జన్మలు నాశనం చేశాడు చెప్పండి అనవసరంగా పాడు చేశాడండి ఇప్పుడు భగవంతుడు మనకి బ్రెయిన్ ఇచ్చినాడు కామన్ సెన్స్ ఇచ్చినాడు వివేకం ఈ మధ్య ఒక ఆయన అడిగాడండి వాట్ ఈస్ మెండ్ బై కామన్ సెన్స్ అన్నాడండి వాడు చెప్పాడు కామన్ సెన్స్ ఈస్ ఎ సెన్స్ విచ్ ఈస్ అన్ కామన్ వాడు ఇది అందరిలో ఉండదయ్యా వివేకం అని చెప్పి నిజంగా వివేకం ఉంటే వాడు చెడ్డ మార్గంలో ఎప్పుడు ప్రవేశించడండి అది యో ఇంతవరకు ఎన్ని జన్మలో పాడు అమూల్యమైనటువంటి అవకాశం దొరికింది దీన్ని సద్వినియోగం చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ముముక్షత్వం వారిని ప్రేరేపణ చేస్తుందండి హౌ టు క్రాస్ దిస్ ఓషన్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రెసెంట్ అది ఈ భవ ఈ కారాగ్రహం దీనిలో నుంచి మనం ఎప్పుడు బయటపడదాం అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన వాడికి కలుగుతుందండి మహనీయులు చూడండి అట్లా ఆలోచించి ఆలోచించి బుద్ధుడు చూడండి రాజాది రాజు యొక్క కుమారుడు అండి ఏకైక కుమారుడు హే రెపరెంట్ థ్రోన్ కానీ విచారణ చేసినాడు ఓ నాకు ఇప్పుడు అంతా గౌరవం చేస్తున్నారు ఎన్నో భోగాలు నేను అనుభవిస్తున్నాను రేపు ముసలితనం వస్తే నాకు గతి ఏమవుతుంది రేపు చావు వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ డే ఉంటుందో అని ముందుగానే ఆలోచించుకున్నాడండి ఆలోచించుకుని ఈ సంపదలు ఇవన్నీ మూడు నాళ్ల ముచ్చట్లని వదిలేసినాడు ఏకాంతం మనకు చూడు ఆ మనస్సును జయించడానికి కాముడు మనం మనం కామ ఉంటామే వారి బౌద్ధ మతంలో చూడు ఎక్స్పార్టీ లీడర్ అండి కామం దాన్ని జయించడానికి ఎంతో కష్టపడ్డాడు ఏకాంతంలోకి వెళ్ళి ఆఖరికి జయించాడు చూడు తాను తరించడమే కాకుండా ఎన్ని వేల మందిని లక్షల మహనీయుడు చూడ కనుక ప్రతి వారిలో కూడా ఆనందం అనేది ఉన్నది కానీ దాన్ని అనుభవించటం దుఃఖం దుఃఖం అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు ప్రతిరోజు లోకం శోకాహతం సమస్తం చూ జనులు ఎట్లా ఉన్నారంటే శోకహతం చె సమస్తం మరి ఏం చేయాలి తరించి ఈ శోకం పోవటానికి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మోధమతే వేరే దారి లేదండి ఈ శోకం పోవాలంటే దుఃఖం పోవాలంటే తన యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి అది ఎటువంటిది ఆనందం ఇప్పుడు యోగం చూడండి కర్మ సన్యాస యోగం కర్మ యోగం జ్ఞాన యోగం నేను ఇది చెప్పినాను కదా యోగం అంటే కనెక్షన్ విత్ ది గా కనెక్షన్ విత్ ఆల్ మైటీ అది శాశ్వతమైనటువంటి భగవంతునితో మనం కనెక్షన్ పెట్టుకుంటే ఇక ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి ఏమంటే దానివల్ల వచ్చే లాభం ఏమిటని మీరు అడగచ్చు ఏమిటో లాభం చెప్పమంటారా ఆనందం కదా భగవంతుడు అంటే ఆనందం ఆనందంతో కనెక్షన్ పెట్టుకుంటే మన హృదయంలోకి ఆనందం ప్రవహిస్తుంది ఇక్కడ దుఃఖమే నిండిపోయిందండి ఈ హృదయంలో అందుచేత జీవుడు సతమతం ఈ భవ భారం సంసార దుఃఖంతో కుమిలిపోతున్నాడు అండి అడిగినా చూడండి ఈ వారి యొక్క గొడవలన్నీ చెప్పుకుంటారు ఈ భగవంతుడితో మనం కనెక్షన్ పెట్టేటప్పటికి అక్కడి నుంచి మనకి ఆ మార్గం కూడా అంటే యోగం కలవటం వల్ల ఆ భగవంతుడి నుంచి ఆనందం ప్రవహిస్తుంది మనలో చిన్న దృష్టాంతం ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ధనవంతుడు ఉన్నాడండి పెద్ద బిల్డింగ్ కట్టించేసాడండి కానీ గృహ ప్రవేశం అంతా అయిపోయింది ఆయనకి ఏమి శాంతి సుఖం ఆనందం లేదండి ఎందుకంటే అంత పెద్ద విశాలంగా బిల్డింగ్ కట్టించాడు కానీ స్నానపు గది ఇరుకుగా ఉందండి బాత్రూమ్ బాత్రూమ్ అంటే స్నానం చేసే రూము ఇరుకుగా ఉంది అంతేత ఆయనకి సాటిస్ఫాక్షన్ తృప్తి లేదండి ఆవిడ ఏం చేసినాడంటే లక్ష రూపాయలు కేటాయించాడండి దేనికి ఈ బాత్రూమ్ పడగొట్టి పెద్దదిగా ఆధునికమైనటువంటి దాంట్లో వస్తువులతో ఏర్పాటు చేయాలని లక్ష రూపాయలు దానికి బడ్జెట్ వేయించి అంత పడగొట్టి బ్రహ్మాండంగా బాత్రూమ్ అంటే స్నానపు గది ఏర్పాటు చేశాడు దానిలో పైప్ నల్ నల్ ఎటువంటిది పెట్టాడు తెలుసండి గోల్డెన్ పైప్ బంగారపు కొళాయి పెట్టాడండి ఎంతో ఖర్చు పెట్టాడు ఏ ఇక కిందంత పాలక చూసినాడు అంత అద్భుతంగా తయారు చేసినాడు ఇక ఓపెనింగ్ సెరమనీ ప్రారంభోత్సవం వచ్చిందండి ఆ ప్రాంతంలోనే గొప్ప అధికారి ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఆహ్వానం చేశాడు దీని ఓపెనింగ్కి ఆయన వచ్చినాడు రాత్రి ఎనిమిది గంటలకి ముహూర్తం అండి ఏది బాత్రూమ్ ఓపెనింగ్ సెరమనీ అందరికీ కరపత్రాలు పంచిపెట్టాడండి అయ్యా ఆహ్వానం శుభలేఖ ఏది పెళ్లి కాదు ఒడుకు కాదండి ఇది బాత్రూమ్ ఓపెనింగ్ నల్ ఓపెనింగ్ అండి ఏ అందరూ వచ్చేసారు ఏం లక్షాధికారి కాదు ఓ పెద్ద పెద్దలంతా వచ్చేసినారు కూర్చున్నారు ఇక పురోహితుడు వచ్చాడండి ఏంటి పురోహితుడు పూజ ఎవరిని దేవుని కాదు నల్లు నల్లు పూజది ఆ కుళాయికి పూజ చేస్తున్నాడండి ఓం కేశవాయన అంత అయిన తర్వాత సరిగ్గా ఎనిమిది గంటలు ఏమండి ఎవరు ఓపెన్ చేసేది దీన్ని ప్రారంభవచ్చు అక్కడ ఒక అధికారి కూర్చున్నాడు ఆ జిల్లాలోనే పెద్ద ప్రఖ్యాతి అయ్యా లేవండి లేవండి మీ కరకమలముల చేత దీన్ని కొంచెం ఓపెన్ చేయండి అని పెద్దలు చెప్పారండి అప్పుడు ఆయన టీవీగా లేచాడండి అందరిని ఓం అని అనమన్నాడు అందరు ఓం అంటున్నారు అని చెప్పి ఆయన తిప్పాడండి సరిగ్గా టైంలో ఒక్క చొక్క నీళ్లు పడలేదండి ఒక్క ఆశ్చర్యపడ్డాడు దేవిటి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు అసలు దేని కొరకు పెట్టాడు అది ఫలితం కలగలేదని అందరూ ఆశ్చర్య ఎందుకు దీని కారణం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే ఆఖరికి ఒక పొరపాటు చేశాడండి అన్ని బాగా చేశాడు అంతా ఖర్చు పెట్టాడే కానీ వాటర్ రిజర్వాయర్ తో కనెక్షన్ పెట్టుకోలేదండి వాటర్ చూచారండి ఎంత బ జరిగింది ఏమండి మీరు బంగారపు కొయి పెట్టాలని బంగారపు నల్లు ఇతడిది పెట్టచ్చు రాగిది పెట్ట ఏదైనా పెట్టుకోవచ్చు కదా ముఖ్యం చెప్పండి కనెక్షన్ విత్ ది వాటర్ అదే వాటర్ రిజర్వాయర్తో కనెక్షన్ పెట్టుకుంటే బీద ఇత్తడి పైప్ పెట్టినా కూడా గంగా చక్కగా ప్రవహిస్తూ ఉంటుందండి చూచారా కనుక ఆ రిజర్వాయర్ అంటే ఏమిటి చెప్పండి ఆనంద సాగరం చూచారు ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ మహా ఆనంద సాగరం అదండి మన యొక్క యథార్థ స్వరూపం కానీ వీడు దుఃఖపడుతున్నాడేటి ఆ స్వరూపం తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు మహనీయులు యొక్క బోధ చేత గీత యొక్క ప్రబోధం చేత ఆ మహాత్ముల యొక్క ఆశీర్వాదం చేత చక్కగా సాధన చేయాలి మనం సరే ఎక్కడున్నది దేవుడు ఆత్మ అనేది ఎక్కడున్నది పంచు కోశములు ఈ ఆత్మ అనేది లోపల ఉన్నదండి దానిపైన ఐదు కవర్స్ ఉన్నాయండి దాని పేరు కోశములు అంటారు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఐదు చూడండి ఒక ఖడ్గం ఖడ్గానికి వర ఉంటుందో ఆ విధంగా ఐదు వరలు ఉన్నాయండి ఆ ఐదు వరం లోపల ఆత్మనేటువంటి ఖడ్గా ఉన్నదండి ఇప్పుడు ఏం చేయాలి సపరేట్ చేయాలి సపరేట్ చేయాలంటే దూరంగా పారాయటం కాదు అండ్ అటాచ్మెంట్ దాని మీద డిటాచ్మెంట్ దాని పేరే నిష్కామ యోగం అంటారండి మన స్వరూపం ఎక్కడికి పోదండి మళ్ళీనే ఉన్నది కానీ దాంట్లో టచ్ ఉండకూడదండి అటాచ్మెంట్ ఉండకూడదు నేను అహంభావం కర్తృత్వం ఇది ఉండకూడదండి సార్ చెయ్యండి కర్మ చేయండి దాంట్లో ఏం తప్పు లేదండి నేను చేస్తున్నానని అహం ఎందుకు ఈగోయిజం చెప్పండి ఇంద్రియములు చేస్తున్నాయి కన్ను చూస్తున్నది చేతులు చేస్తున్నాయి ఏమండి కనుక ఈ అహంకారం గనుక వదిలేస్తే అభిమానం గనక వదిలేస్తే ఈ కర్మ అనేది కేవలం జ్ఞానంగా మారిపోతుందండి సార్ అదే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పబోతుంటారు పశ్చిన్ మీరు చూడండి ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకం అండి పశ్చిన్ ఆత్మ తగులుకోలేదండ్రి ధారయం ఇంద్రియములు పనులు చేస్తున్నాయి మీరెక్కడున్నారు అనడ్ గా ఆత్మస్వరూపంగా ఉన్నారు దీనికి ఒక దృష్టాంతం చెప్పినారండి ఇక్కడ ఏంటంటే పూర్వకాలం రాజుగారి భవనం ఉంటుందండి ఈ రాజుగారి భవనం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుందండి కాంపౌండ్ వాల్ దానికి అక్కడక్కడ ద్వారాలు ఉంటాయండి సరే లోపల రాజు ఉంటాడు ఎక్కడ రాజభవనంలో చూ ఎంత చక్కని దృష్టాంతం కృష్ణ పరమాత్మ చెప్తున్నారు కరోమీతి పశ్యన్ శృఢ్వన్ ఇంద్రి ఆ పరమాత్మ లోపల ఎట్లా ఉంటాడంటే నవద్వారే పురే దేహి నైవ కురువన్న చేయించడు రాజుగారు ఏమైనా చేస్తాడా లేదండి ఊరికే కూర్చుంటాడు వర్క్ పనులన్నీ సామంతరాజు మంత్రులు వీళ్ళందరూ చేసుకుపోతారు లోపల ఆత్మ అందరిలో ఉన్నది రాజు మోస్తరు ఎక్కడ ఉన్నది భవనం భవనం అంటే ఈ శరీరం ఈ శరీరం అను కాంపౌండ్ వాళ్ళని చెప్పి చక్కగా వర్ణిస్తున్నారండి దానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి తొమ్మిది ఈ శరీరం అనే కాంపౌండ్ వాళ్ళకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి నవద్వారము చూడండి ఎంత చక్కగా ఉపమానం చెప్పారు నవద్వారే పురే తొమ్మిది ద్వారములు కలిగినటువంటి శరీరం నగరంలో ఆత్మ రాజు కూర్చున్నాడు ఏ విధంగా కూర్చున్నాడు చేయటం లేదు సరే ఈ లైటు చూడండి ఈ లైట్లందు వల్ల ఈ సభ జరుగుతున్నదండి ఈ లైట్ లేకపోతే చీకట్లో సభ ఏమిటండి కానీ ఈ సభలో ఉన్నటువంటి వారు నవ్వుతుంటే లైటు నవ్వదండి ఇక్కడ ఎవరైనా దుఃఖిస్తుంటే ఈ లైట్ దుఃఖించదండి చూచారు లైట్ ఎట్లా ఉందంటే అందరినీ ప్రకాశింప చేస్తూ తాను అనటాచ్డ్ గా ఉన్నది అదేవిధంగా హృదయంలో పరమాత్మ దేదీప్యమానంగా అన్నిటికీ లైట్ ఇస్తున్నాడు లైట్ ఇస్తూ తాను తగులుకోవటం ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంచండి నవద్వారే పురే దేహి రాజుగారు తన భవనంలో ఏమీ చేయకుండా ఎట్లా కూర్చుంటాడో ఆయన యొక్క సాన్నిధ్యం చేత రాజ్య వ్యవహారములను ఎట్లా జరిగిపోతుంటాయో ఆ పట్టణానికి తొమ్మిది ద్వారాలు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా శరీరం అనేటువంటి ద్వారా ఈ పట్టణానికి తొమ్మిది ద్వారాలు ఏమిటి చెప్పండి నవరంధ్రాలు రెండు కళ్ళు రెండు ముక్కు ఇవన్నీ కలిపితే తొమ్మిది అవుతాయండి ఈ తొమ్మిది ద్వారాల పట్టణం అనేది దీనిలో ఆత్మ అనేది ఉన్నాడంటే నైవ కురువన్న కారయన్ నవద్వారే పురే నైవ కురువన్న కారయన్ ఆత్మస్వరూపం బాగా తెలుసుకోవాలండి సార్ ఇది కర్మషట్కం ఇప్పుడు మనం విచారణ చేసేది రేపు కూడా ఆరవ అధ్యాయం కూడా కర్మే తర్వాత భక్తి ఆ తర్వాత జ్ఞానం అయినప్పటికీ ఈ కర్మషట్కంలో జ్ఞానం కూడా ఇమిట్ చేశాడండి కృష్ణ పరమాత్మ చక్కగా అక్కడక్కడ అక్కడక్కడ జ్ఞాన స్వరూపం కూడా బాగా చెప్తున్నారు అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి దీని యొక్క లోతుపాతులన్నీ ఇప్పుడు కాదండి రేపు పదమూడవ అధ్యాయం నుంచి వస్తాయండి సార్ దాని పేరు జ్ఞాన షట్కం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇప్పుడు ఊరికే సంక్షేపంగా చెప్పినారు జ్ఞానస్వరూపం మన యొక్క యథార్థ స్వరూపం మొదట్లోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేశారండి ఏది శాశ్వతమైనటువంటి ఆత్మ దేహం కాదు చెడు జడమైన దేహము జడమైన చిత్తము మీ స్వరూపము కాదు మనస మానస ఒక వ్యక్తి ఒక మానేయుడు ఆ కూర్చోబెట్టి చక్కని హితబోధ చేస్తున్నాడండి మనకు కావలసింది ఇదేనండి మనస్సు మారితే అన్ని మారినట్టే చూడు ఈ జగత్ బంధనం గాని మోక్షంగాని దేవుడు ఇవ్వటం లేదండి మనస్సు ఇస్తున్నదండి మన మనుష్యాణం కారణం బంధ మోక్ష మనస్సు వల్లనే బంధనం మోక్షం రెండు కలుగుతున్నాయండి కాబట్టి మనస్సుని కొంచెం జాగ్రత్తగా మనం లాలించి పాలించి దాన్ని స్వాధీనపరచుకోవాలి ఆ ఎట్లా స్వాధీనపరచుకోవాలో రేపు ఆరవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తారు ఈ రోజు ఈ మనస్సును హితబోధ చేయాలో వినండి జడమైన దేహము జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనసా సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలిసికో మనసా కనిపించున్నది ఎంత కాల గర్భమునందు నాశం బునందునే మనసా నాశమేమియులేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలిసికో మనసా ఈ విధంగా ఆత్మస్వరూపానికి చెప్పి ఇక శరీరం యొక్క తత్వాన్ని కూడా దానికి బోధ చేయాలని సార్ ఎందుకు ఈ శరీరం మీద మమత్వం కలిగి దీని సౌందర్యం దీని గొప్పతనం దీని మీద అభిమానం కలిగి నాశనం శరీరం చూడు నేను గొప్ప అని చెప్పి వెర్రవీగుతున్నాడు అద్దం ముందు పెట్టుకుని ఓ ఊ శరీరాన్ని ఊరికి అలంకారాలు చేసుకోండి తప్పు కాదండి అలంకారం చేసుకోండి కానీ ఈ మమత్వం అనేది పనికి రాదండి సరే ఇప్పుడు ఇప్పుడు తో అద్దం ముందు కూర్చొని ఒక ఐదు నిమిషాలు పౌడర్ పూసి పూసి నాశనం చేస్తున్నాడండి ఈ ఐదు నిమిషాలు జపమాల పెట్టి ఓం నమశివాయ అంటే ఎంత పుణ్యం ఎంత పుణ్యం వస్తుందండి టైం వృధాగా ఈ శరీరం రేపో మాపోయేది దీనికి ఆరోగ్యం జాగ్రత్తగా చూడండి అలంకారం చేసుకోండి కానీ టైం ఊరికే వృధా పోకూడదండి మనం ముఖ్యంగా చేయాల్సిన పుణ్య అది పుణ్యమైన ఆర్జించకపోతే రేపో మాపో ఏదైనా పతనం ఏదైనా డేంజర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఈ శరీరానికి మనం ఏమైపోతా అని చెప్పండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారండి తిరుపతిలో కొండపైన ఘాట్ సెక్షన్కి వెళ్లే ముందుగా ఈ ట్రాఫిక్ రూల్స్ వాళ్ళండి ఒక బోర్డు కట్టారండి కొండ ఎక్కుతుంటేనే మూడు సూత్రాలు రాసి పారేశారు అక్కడ వినండి రేపు ఎప్పుడైనా వెళ్తే చూడండి స్టాప్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ ఎంత చక్కని మంత్రండి అది ట్రాఫిక్ వాళ్ళకైనా మనకి బాగా ఉపయోగిస్తాయండి స్టాప్ట్ అర్లీయా దర్శనం కోసం త్వరగా బయలుదేరయ్య ఊరికి లేట్ అయితే మళ్ళా అనుకూలం ఉంటుందో లేదో యాజ్ సూన్ పాసిబుల్ స్టాప్ట్ దేవ దర్శనం కోసం ఎంత శీఘ్రంగా బయలుదేరుతా అంట మంచిది చూడండి మొదటి సూత్రం ఏంటి బాల్యకంలోనే బాగా జపం చే పాటల్లో చూ బ్రీడా సక్త ఫోప్లస్గా నాశనం పన్నెండున్నర సంవత్సరం వృధా అయిపోయిందని చూ పో కాలంలో వీడు ఏమైనా ధ్యానం చేస్తాడంటే తరుణస్ తరుణీ సక్త యామోహన్ కూని ముసలవాడి ఇంట్లో తేవన ధ్యానం చేస్తాడంటే వృద్ధస్తావచ్చింత సక్త వరి యాంగ్జైటీ తాతగారికి అండి ఏమిటి సంకల్పం తెలుసునా మనవడు ఇంకా వెళ్ళలేదే స్కూల్కి ఇదే గొడవ వాడికి ఈ మనవడి మీద పడతాడండి ఇంకా కూని అంతటితో పోయిందంటే ముని మనవడు మళ్ళీ ఈ గొడవలన్నీ తాతగారికి ఉంటే ఎక్కడండి ఆయన తరించేది చెప్పన్నది కనుక ఎంత శీఘ్రంగా స్టాప్లీ త్వరగా అంటే బాల్యకాలంలోనే ధ్యానం తపస్సు విచారణ ఆత్మజ్ఞానం మనం ప్రయత్నం చేయాలన్నది శ్రీరామచంద్రుడికండి పదహారేళ్ల వయసు అండి శ్రీరామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసి ఇంటికి తిరిగి వచ్చాడని వచ్చిన తర్వాత మనస్సులో వైరాగ్యం కలిగిపోయి ఛీ ఎందుకు వచ్చిన కర్మ ఇది రేపు మాపోయి ఇవన్నీ నశించిపోతాయి కాలగర్భంలో ఏం ఈ రాజ్యం వల్ల ఈ సంపదల వల్ల నాకేం ఉపయోగం అని చెప్పి వారిలో వైరాగ్యం కలిగిపోయి ఇంకొక మూల కూర్చుని ఏదో చింతన చేస్తున్నాడు ఎవరో రామచంద్రుడు సరిగా టైంలో విశ్వామిత్రుడు వస్తాడండి ఇక్కడికి రాజభవనానికి దశరథ మహారాజు వారిని ఆదరించిన తర్వాత ఏదో విషయంలో మాట్లాడి రామచంద్రుని కబురు చేయండి కొంచెం నా యజ్ఞానికి సంరక్షణ కానీ విశ్వామిత్రుడు అడుగుట్టి దశరథుడు వారు మొదట అంగీకరించగా తటపటాయిస్తున్నాడు రామచంద్రుని పంపించాలి రాక్షసులు చంపేస్తారే అని చెప్పి పక్కనే వశిష్ఠులు వారు గమనించారు ఓ దశరథ మహారాజా మీరేం చింత పడబద్దు శ్రీరామచంద్రునికి అద్భుతమైన ధైర్య సాహసాలు ఉన్నాయి ఇటువంటి రాక్షసులు లెక్కలేదు వారికి పిలిపించండి వారిని విశ్వామిత్రుడు వెంట పంపండి అని వశిష్ఠుడు వారు చెప్పారు వెంటనే దశరథుడు శ్రీరామచంద్రుని కబురు చేశారు ఆ టైంలో వీరు ఎట్లా ఉన్నారు తెలుసిన ఏమిటి ప్రపంచం అని చెప్పి వైరాగ్యంతో ఉన్నారు తీసుకొచ్చినారు ఇతరు మహనీయులు అక్కడ ఎదురుకుండా ఉంటే దణ్ణాలు పెట్టాడండి ఎవరికి విశ్వామిత్రుడికి వశిష్ఠులకి దశరథ మహారాజుకి ముగ్గురికి రామచంద్రుడు నమస్కారం చేసినారు విశ్వామిత్రుడు ఒక ప్రశ్న అడిగినారు రామచంద్ర ఇదేమిటిది మీ ముఖం చూస్తే చింతాగ్రస్తంగా ఉందేమిటి శోకాకులంగా ఉందేమిటి దీని కారణం ఏమిటో చెప్పండి రాజాధిరాజు పెద్ద కుమారుడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండవలసిన పరిస్థితిలో దుఃఖంగా ఉన్నారు ఏమిటని విశ్వామిత్రుడు ప్రశ్న అడిగాడు వెంటనే రామచంద్రుడు చెప్పిన వాక్యం చూడండి ఈ రాజ్యాలు ఈ భోగాలు నాకెందుకండి నాకొక విచారణ కలుగుతున్నదండి నేను ఎవరు నా యొక్క నిజస్వ రూపం ఏమిటో తెలుసుకోవాలనే ఉబలాట నాకు కలుగుతుంది చూడండి కిమ్మే రాజ్యేన కిం భోగై ఈ భోగములు నా ఈ రాజ్యం నా ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ నాట్ ఫర్ ది లక్షరీస్ నాకు కావలసినవి హూ నేనెవరుగతం ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రెండు నాకు చెప్పండి చిన్నతనంలో అంత విజ్ఞానం వారికి కలిగిందంటే అంత వైరాగ్యం అందరికీ కలుగుతుందా చెప్పండి కనుక బాల్యకాలం అనేది అండి టైం అనేది దాన్ని పోగొట్టుకోకూడదండి ఎందుకంటే మెమరీ బాగుంటుంది చక్కగా ఆరోగ్యం బాగుంటుంది ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలండి పోనీ ఒకవేళ బాగ్యకాలం చేయలేదు అనుకోండి ఎవరి కాలం అయినా జాగ్రత్తలు లేదే ఈ విషయంలో పడిపోయి నాశనం అయిపోతున్నాడు చూడండి కనుక మన ఈ శతకాలండి చూడండి దాశరథి శతకం ఈ కాళహస్తి శతకం వీటిలో ఎప్పుడు ధ్యానం చేయాలనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ మహనీయులు ఎంత చక్కగా బోధించారంటే చూడండిప్పుడే ఎప్పుడు ధ్యానం చేయాలంటే పళ్ళు ఓడక ముందే ధ్యానం చేయండి రింపునప్పుడు జరాక్రాంతంబుగానప్పుడే చింతింపన్ వలె నీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర దూర్జటి చూడు ఎంత చక్కగా చెప్పాడు అయినా కళాశ తీసు నేను ఎప్పుడు చింతన చేయాలో తెలిసిన పళ్ళు కూడకముందే ఆరోగ్యం బాగున్నప్పుడే అన్ని అవకాశాలు చక్కగా ఉన్నప్పుడే మిమ్మల్ని ధ్యానం చేయాల్సి ఇకపోతే దాసరథి శతకంలో ఏం చెప్పారు తెలుసండి ముప్పు రోగములు గొప్పరమైన స్మరణము కలుగును కలగదు నాటికి తప్పక చేయత నీ స్మరణము దాసరథి కరుణాపయోనిధి మదూతలు వస్తే అప్పుడు ఏం చేయగలం కాబట్టి ఇప్పుడే ఆరోగ్యంగా ఉంది మీ స్మరణ చేస్తామని చెప్పి దాశరథి సతకండా ఎవరు రామదాస్ గారు అద్భుతమైనటువంటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టైం వేస్ట్ చేయకూడదు బాల్యకాలం యవ్వనకాలం ఈ రెండు కూడా మోస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ అండి ఏది వార్ధక్యంలో ధ్యానం చేయడం కొంచెం కష్టం అయినప్పటికీ మీరు వదలబాకండి అప్పుడు కూడా ధ్యానం చేయవచ్చున్నది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధ చెప్తున్నాడు ఆత్మస్వరూపం ఎట్లా ఉన్నదంటే ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తున్నాడు అదే అనటాచ్డ్ గా ఉందండి ఈ కార్యక్రమాలన్నీ మరి ఎట్లా జరుగుతున్నాయి కన్ను ఎట్లా చూస్తున్నది చెవి ఎట్లా చూస్తున్నది దాని సాన్నిధ్యం మహిమ చేత వెనక దీపం ఉంటే ఏ ప్రకంగా సినిమాలో బొమ్మలన్నీ పడుతుంటాయో చూడండి వెనక లైట్ ఉండాలండి లైట్ లేకపోతే అసలు బొమ్మలు పడవండి ఇది బొమ్మలు అంటే ఏమిటి ఈ ప్రపంచ విషయాలన్నీ కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి అండి ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి దేని వల్ల కనిపిస్తున్నది శక్తి అండి లోపల అఖండమైనటువంటి డివైన్ పవర్ దాని దేవుడు అనండి ఏదైనా పేరు పెట్టుకోండి బట్ దర్ ఇస్ స్పిరిచువల్ పవర్ బిహైండ్ అది ప్రతి జీవిలోనూ అఖండమైనటువంటి శక్తి ఉన్నదండి కనుక ఈ దాన్ని తెలుసుకోవాలి అది వివేకానంద ఈరోజు జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పేరు పెట్టి లోపలండి అద్భుతమైనటువంటి జ్ఞాన విచారణ కూడా చేయబడింది ఈరోజు అది చాలా ముఖ్యం తెలుసుకోండి కర్మయోగం అయినప్పటికీ కూడా జ్ఞాన యోగానికి వచ్చి శ్రీకృష్ణవరం మాత్రం ప్రతిపాదిస్తున్నారు నిన్న జ్ఞాన యోగంలో కర్మను ప్రతిపాదించారు అయ్యా కర్మ జ్ఞానం అని రెండు డిఫరెంట్గా మీరు ఎప్పుడు భావించదండి రెండు కంబైన్ అయి ఉంటాయండి నిష్కామ కర్మ ఆచరించిందే మీకు జ్ఞానం వస్తుంది చెప్పండి ఆ జ్ఞానం రావాలంటే కర్మశుద్ధం కావాలి చిత్తం శుద్ధం లేని ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది కాబట్టి రెండు కూడా కలిసే ఉంటాయండి కర్మ వేరు జ్ఞానం వేరు అని ఎప్పుడు అనుబాకండి ఇప్పుడు చూడండి ఫలం పండు పండు అనేది మనకు కావాలి వస్తుంది పుష్పం పుష్పంలో నుంచి పండు వస్తుందండి పుష్పంలో నుంచి పింద పింద కాయ కాయ పండు కనుక పుష్పాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆదరించాలి చూడండి మామిడి సీజన్ మామిడి సీజన్ వాళ్ళు పిచ్చిగారి కొట్టి మందు కొడుతుంటారు పోత రాలకూడదు పోత రాలిపోయిందంటే పండుగ రాలిపోతుంది చూచారు అదేవిధంగా పోతంటేమిటి చెప్పండి నిష్కామకర్మ భక్తి ఈ రెండు జాగ్రత్తగా చూస్తే దానిలో నుంచి జ్ఞానం అనే ఫలం ఆవిర్భవిస్తుంది అది మన తరింపజేస్తుంది చూచారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ మూడింటిని కూడా జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు నాయన నిష్కామకర్మ భక్తి ఆత్మ విచారణ కర్మశం భక్తి చట్టం జ్ఞాన శక్తం మూడు కూడా మనం అవలంబించాలి దీంట్లో డిఫరెన్స్ అనేది ఏమీ లేదండి అన్ని కూడా మిలిసి మిలితం అయ్యున్నాయి ఒకదానికి ఒకటి బాగా అసోసియేట్ అయ్యి ఉన్నాయండి ఇప్పుడు దేవుడు అనగా ఎవరు ఏ విధంగా ఉన్నారు అది ఆ ప్రశ్న సాల్వ్ చేస్తున్నారు వివేకానంద స్వామి దేవుడు ఎవరు ఒక వాక్యం చెప్పినారండి గీతం సాంగ్ ఆఫ్ ది సన్యాసన్ దేర్ ఈస్ బట్ వన్ ప్రపంచంలో ఉన్నది ఒకటే అంటున్నారు దేర్ ఇస్ బట్ వన్ ది ఫ్రీ ది నో సెల్ఫ్ without a name, without a form or stain. In him is Maya dreaming all this dream. The witness, he appears as nature's soul. Know the words that sanyasin bowels say Om Tat Sat Om. Undu nadi yalla dana yeyokka tundu Āta den jnāta muktu ndu ātma yata den Āta nilo yokta māya dāna daru chundu Kalala nenni yoddi yeganu chunundu kāni ఆయాత్మసాక్షి అయిగాంచు చుండు అదిపాడుము కడువరాధీర ఎంత చక్కగా వర్ణించినారు ఉన్నది ఒక్కటే అది మన యొక్క ఆత్మస్వరూపం అని ఈ విధంగా అనేక ఉపాయముల ద్వారా వైరాగ్యం ద్వారా భక్తి ద్వారా నిష్కామ కర్మ ద్వారా మన యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలని అది మన జీవిత లక్ష్యం అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే ఏమండి మీలో ఆనందం ఉంది వాళ్ళు ఆనందం ఉంది అందరిలో ఆనందం ఉంది కదా మరి ఎందుకు జనం దుఃఖం అనుభవిస్తున్నారు అనే ప్రశ్న వచ్చిందండి దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆన్సర్ చెప్తున్నారు చూడండి జనుడు దుఃఖం అనుభవిస్తున్నారు కారణం ఏమిటంటే తన స్వరూపం తెలుసుకోలేదు సూర్యుడు దేదీప్యమానంగా పన్నెండు గంటలకి పగలు వెలుగుతున్నాడండి కానీ కింద చీకటి చీకటిగా ఉన్నదండి కారణం సూర్యుడు కాదు మధ్యలో నల్లటి మేఘం నల్లటి మేఘం వచ్చింది కింద డార్క్నెస్ వాట్ ఇస్ ది కాజ్ ఆఫ్ ది డార్క్నెస్ నాట్ ది సన్ ఈ మధ్యలో ఉన్నటువంటి మేఘం వల్ల చీకటి వచ్చిందే గానీ ఈ దృష్టాంతం చెప్తున్నారండి అజ్ఞానే నావృతం జ్ఞానం పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం అజ్ఞానం చేత కప్పబడింది ఈ అజ్ఞానం ఎప్పుడొచ్చింది అనేక జన్మల నుంచి కూడ కట్టుకుని వస్తున్నదండి ఈ ఫలాన డేట లేదు అనాది అనాది కాలం నుంచి వస్తున్నది ఇది సార్ శంకర భగవత్పాదుల్ని శిష్యుడు అడుగుతాడండి ఎవండి గురుదేవ జనులు దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నారు అని అడిగాడండి ప్రశ్న ఆత్మన కిమి నిమిత్తం దుఃఖం జీవునికి దుఃఖం ఎందుకు కలిగింది శంకరుడు ఆన్సర్ శరీర పరిగ్రహం ధరించినందువల్ల వస్తున్నది రాత్రి నిద్రలో దేహం లేదండి డిటాచ్మెంట్ దేహానికి మనస్సుకి కనెక్షన్ లేదు అందుచేత ఎంత ఆనందం అనుభవిస్తున్నాడు పొద్దున్నే మళ్ళీ దేహం జ్ఞాపకం వచ్చింది మళ్ళీ వరీస్ యాంగ్జైటీస్ ఇవన్నీ వచ్చేసినాయి కనుకనే దుఃఖానికి కారణం శరీరం అన్నాడు ఎవరు శంకరాచార్య ఆత్మన కిం నిమిత్తం దుఃఖం శరీర పరిగ్రహ అంటే ఈ శిష్యుడు చూడండి ఎంత తెలియగలవాడు అయ్యా గురుదేవ శరీరం వల్ల దుఃఖం వచ్చిందని శరీరం ఎందుకు వచ్చింది అని అడిగేశాడు వాడు శరీర పరిగ్రహ కేన భవతి కర్మణ అన్నాడు ఈనాడు చేసుకున్న కర్మ వల్ల శరీరం వచ్చిందన్నాడు వాడు వదలలేదండి కర్మ కేన భవతి అన్నాడు కర్మ వచ్చిందో చెప్పండి అన్నాడు రాగాదిభ్య రాగద్వేషముల వల్ల కర్మ పెరిగిపోయింది అందువల్ల వచ్చిందంట రాగా భవంతి ఈ రాగద్వేషాదులు ఎందుకు వచ్చి నేను అడిగాడు వాడు ఇప్పుడప్పుడే వదిలేట్టుగా లేడండి వాడు అవివేకాత్ అన్నాడు తెలివి తక్కువ వల్ల వచ్చింది అన్నాడు అవివేకేన భవతి అన్నాడు అజ్ఞానాత్ అన్నాడు అజ్ఞానం వల్ల అజ్ఞానం కేన భవతి అన్నాడు వీడు నాకేనాపి భవతి అజ్ఞానం అనాది అనిర్వచనీయం ఇంకా ఆపవయ్య ఈ అజ్ఞానం అనేది అనాది కాలం నుంచి వస్తున్నది అందువల్ల ఈ దుఃఖాలు వస్తున్నాయి కానీ ఇప్పుడు మరి ఏం చేయాలి ఏడుస్తూ కూర్చోటమేనా కాదు ఈ అజ్ఞానం మనం చేత తొలగించండి శ్రీకృష్ణ పరమాత్మ చూచారా చీకటిని ఎట్లా పోగొట్టాలండి చీకటిగా ఉంది దీపం వెలిగించండి అంతే మనం చేయవలసిన పని తెలుసుకోలేదు చూచర సూర్యుడు దేదీప్యమానంగా పన్నెండు గంటలకి పగలు వెలుగుతున్నాడండి కానీ కింద చీకటి చీకటిగా ఉన్నదండి కారణం సూర్యుడు కాదు మధ్యలో నల్లటి మేఘం నల్లటి మేఘం వచ్చింది కింద డార్క్నెస్ వాట్ ఈస్ ది కాస్ ఆఫ్ ది డార్క్నెస్ నాట్ ది సన్ ఈ మధ్యలో ఉన్నటువంటి మేఘం వల్ల చీకటి వచ్చిందే గానీ ఈ దృష్టాంతం చెప్తున్నారన్నది పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం అజ్ఞానం చేత కప్పబడింది ఇది ఈ అజ్ఞానం ఎప్పుడు వచ్చింది అనేక జన్మల నుంచి కూడగట్టుకుని వస్తున్నదండి ఈ ఫలాన డేట లేదు అనాది అనాది కాలం నుంచి వస్తున్నది కూర్చుంటే లాభం లేదండి ఏమైనప్పటికీ సాధన చేయబోతే ఎట్లా చెప్పాలండి ఈ ప్రపంచంలో మానవుడు దుఃఖం పోగొట్టుకోవాలంటే సాధన చేయాలండి ఊరికి నోటి మాటలతో ఎవరూ మోక్షం పొందలేరు రేపు ఆత్మ సంయమోగంలో అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారండి కృష్ణ ఆహా చక్కని బోధలు చేస్తున్నారు కానీ నా మనస్సు ఎట్లా ఉందో తెలుసునండి మహాచపలం మహాచపలం ధ్యానంలో కూర్చుంటే ఇటు పరిగెత్తుంది అటు పరిగెత్తుంది నిలపటం అని అడిగి చక్కని ప్రశ్న మనందరం అడిగే ప్రశ్నలు అడిగేశారండి ఎవరు అర్జునుడు కృష్ణుడు ఏమన్నారు చెప్పండి ఏమయ్యా నువ్వు నా చుట్టం నా బంధువు నా స్నేహితుడు నాకు మంచి తపశ్శక్తి ఉంది నేను అవతార నా తపశక్తి చేత నీ మనస్సును నేను నిలబడి నిలబెడతాను అని అన్నాడా అని ఏమన్నా చెన్నాడండి లేదు వంగ తోట్లో బావ అని అనొద్దు అన్నాడు అంతే నన్ను ఇంకేం నువ్వు ఎక్కడైనా బావ అని కానీ వంగతోట్లో అనబాక నీ మనస్సు చెప్పలేక నేనేం చేసేదయ్యా ప్రాక్టీస్ ప్రనౌన్సియేషన్ వైరాగ్యము అభ్యాసం ఈ రెండును అవలంబించావంటే నీ మనస్సు ఒక త్వరలోనే నిలకడగలుగుతుందని చెప్పేసి నాడు చూడు అభ్యాసేన తుకే వైరాగ్యేన చూ అటువంటి డియరెస్ట్ అండ్ రిలేషన్ ఎంతో దగ్గర చుట్టం బంధువుడు ఆప్తుడు సఖుడు భక్తుడు అటువంటి వారికి కూడా మోక్షం ఇవ్వలేదే ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ నా మనస్సులో అంటే నా శక్తి చేత నిలుస్తుందని చెప్పి అన్నారా లేదు మనం ప్రాక్టీస్ చేయాలండి మనం అభ్యాసం చేయాలి సోమరితనం పెట్టుకుని ఏ విధమైన దైవ చింతన లేకుండా ఒక ప్రాణికి ఉపకారం చేయకుండా భగవంతు నామం జపం చేయకుండా ప్రేమ దయ కరుణ లేకుండా నాకు మోక్షం రావాలి రావాలంటే అక్కడి నుంచి వస్తుంది చెప్పండి అది చెప్పండి సోమరితనం బద్ధకం పనికి రాదండి సరే నాయమాత్మ బలహీనైన ముందకోపనిషత్ దుర్బలని చేత బద్ధకం గలవాడి చేత సోమరితనం గలవాడి చేత ఆత్మ పొందబడదు ఘంటావదంగా అద్భుతమైన వాక్యం నాయమాత్మ బలహీనైన ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నర్తవ్య ప్రమాదం అంటే మన తెలుగులో ప్రమాదం కాదండి సంస్కృతలో ప్రమాదం అంటే బద్ధకం సోమర్తన వల్ల ఎవడు మోక్షం పొందలేడు సరి ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నర్తవ్య ప్రమాదే దృంభతే మాయా సూర్యుడు అస్తమించంగానే చీకటి వచ్చేసింది ఈ గురికి ఎక్కడ దాక్కుంది చెప్పండి ఎవరికి తెలియదు చీకటి ఎక్కడ ఉందో సూర్యుడు అస్తమించంగానే వచ్చి తప్పేసి తప్పేసిందండి అందరినీ సార్ కనుక ప్రమా ప్రమాదం అంటే సోమరతనం చాలా డేంజర్ అని చెప్పి శాస్త్రంలో చెప్పబడిందండి ఒక ఆశ్రమంలోనండి గురువుగారు ఉన్నాడండి ఎవరో కొత్తగా శిష్యుడిగా చేరాలని వచ్చాడండి అక్కడికి వచ్చి దండం పెట్టాడు గురువుగారు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అన్నాడండి వాడి ముఖం చూస్తే గురువుగారికి డౌట్ వేసిందండి ఇవి తమో గుణంగా ఉన్నాడే వీడు చెప్పిన పని చేసేట్టుగా లేడే బద్ధకంగా కనిపిస్తున్నాడే వీడు ఎందుకంటే ఇంగ్లీష్లో సామెతుందండి ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారండి మహనీయులు చెప్పగలరు మరి వాడు చూస్తే వీడు బద్ధకం వాడుగా ఉన్నాడని నేను చేర్చను శిష్యుడుగా అన్నాడు ఎవరు గురువు గారు మీరు ఏ విధంగా ఆజ్ఞిస్తారో అట్లా చేస్తాను నేను తప్పకుండా మీ ఆజ్ఞ నెరవేరుస్తాను నన్ను శిష్యుడిగా చేర్చండి అన్నాడు చేర్చను ఎందుకంటే నీ ముఖం చూస్తే సోమరుగా కనిపిస్తున్నది చేర్చను స్వామి మీరు అట్లా అని బాకండి తప్పకుండా చేర్చండి మీరు చెప్పినట్టు నేను ఆచరిస్తానన్నాడు నన్ను శిష్యుడిగా చేర్చండి అన్నాడు చేర్చనున్నాడు అయితే నన్ను శిష్యుడిగా చేర్చరా అన్నాడు చేర్చనున్నాడు కొన్ని గురువుగా చేర్చుకోండి వాడు వాడు ఆలోచించాడు గురువు అంటే పూలమాల లేస్తారు భిక్షలు పాత కానుకలు దంచి అనుకున్నాడు వాడు ఇట్లా ఉందండి అది శిష్యుడికే గతి లేనప్పుడు గురువుకి ఎసరబెట్టాడండి వాడు అదేవిధంగా స్టూడెంట్ చేయవలసిన పనులు లేకపోతే టీచర్కి ఎసర పెడితే ఎట్లా చెప్పండి శిష్యుడికే అర్హత లేకపోతున్నది ఇప్పుడు ఈ కాలంలో శిష్యునికి ఉన్న అర్హతలు ఏవైనా ఉన్నాయా చెప్పండి ఎవరైనా నాలుగు సాధనలు చెప్తున్నారండి సాధన చతుష్టయం ఉన్నదో కనుక్కోండి ఎవరికి ఏ శిష్యుడికి ఉన్నదో కనుక్కోండి నిత్యానిత్య వివేకము అవి టెక్నికల్ టర్మ్స్ వదిలేస్తే సామాన్య భాషతో చెప్తాను వివేకము వైరాగ్యమో ఇంద్రియ నిగ్రహమో ముమోక్షత్వం ఈ నాలుగు సాధనలు ఉంటేనే బ్రహ్మ విద్యకు అర్హుడు అని పెద్దలు చెప్పారు అధాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ సూత్రానికి అథ అథ అంటే ఆఫ్టర్ రైట్స్ పిమ్మట మీరు బ్రహ్మ విచారణ చేయండి ఏ పిమ్మట ఈ సాధన నాలుగు సాధనలు చేయాలి వీడు చేస్తే కదండి వీడు ఏం ఆచరించాడు వివేకం ఉందా విజ్ఞానం ఉందా ఏమున్నా చెప్పండి అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ప్రమత్తత పనికిరాదు అని చెప్పి ఒక టైం టేబుల్ ఇస్తున్నాడండి గోన్ దీన్ని ఆచరించండి అని మనస్సు నిలవాలంటే ఆత్మజ్ఞానం కలవాలంటే దానికి చక్కగా ఒక రొటీన్ ఒక టైం టేబుల్ చక్కగా క్రమశిక్షణ ఇవ్వాలని చెప్పి చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకం చెప్తున్నారండి తద్బుద్ధయ తదాత్మాన తత్పరాయణ గచ్చ పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మష చక్కని వాక్యం ఒక చక్కని ప్రోగ్రాం ఇచ్చినాడండి మనస్సును ఖాళీగా పెట్టద్దు మనస్సును ఖాళీగా పెడితే పాడు చింతలు సంకల్పాలు ఇవన్నీ సంకల్పిస్తూ ఉంటుందండి అని చెప్పి కృష్ణ పరమాత్మ గివ్ ఇట్ సమ్ స్పిరిచువల్ వర్క్ ఆర్ డివైన్ వర్క్ ఆర్ ఎనీ వర్క్ ప్రాపంచికమైన పనులైన ఇవ్వండి ఆఖరికండి ఇదో న్రహ్మార్పణం కృష్ణార్పణం రామార్పణం అని చెప్పి చెప్పండి దాంట్లో దోషం లేనిటువంటి కార్యముల్లో ప్రవేశించండి ఏదైనా పని ఇవ్వకుండా ఊరికి సోమరిగా ఉంటేనండి నాశనం అయిపోతుందండి ఇప్పుడు ఎవరైనా ఊరికే కూర్చొని నేనేమి చేయటం లేదు నేను గొప్పవాడిని అని చెప్పి అనుకోబాకండి ఎందుకంటే అది తమో గుణం అండిది ఏమి చేయకుండా ఊరికి అకర్మణత్వం చూడండి అది నైష్కర్మం కాదండి అకర్మణత్వం ఏమి లోక కూర్చోండి గోడ గోడ పని చేస్తుందా దానికి ఏమైనా పుణ్యమా పాపమా చెప్పండి గోడకి అదేవిధంగా ఏమి పని చేయకుండా సోమరిగా కూర్చుని ఉంటే వాడికి జీవితమే వ్యర్థం అయిపోతుంది ఈ మధ్య ఒక ఆయన అండి ఇంకో ఆయనతో నా గడియారం స్లో పోదు ఫాస్ట్ పోదు అన్నాడండి అవతల ఆయన ఉరి ఉరి ఇంత కరెక్ట్ గా పోతుందా కాదండి ఆగిపోయిందటండి అది ఆగిపోయిన గడియారాలు కూడా స్లో పోవు ఫాస్ట్ పోవాలి ఈ తమో గుణం వాళ్ళంతా అదే ఆగిపోయిన గడియారాలు ఇటు పుణ్యం లేదు పాపం లేదు ఊరికి కూర్చుని టైం అంతా నాశనం చేస్తుంటారు అట్లా వద్దని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సుచరా తద్భుత చూడండి రొటీన్ చక్కని ప్రోగ్రాం అందరు ఆలోచించండి ఏమిటో ఇది తద్బుద్ధాత్మానస్తాస్త గచ్చ పునరావృత్యం జ్ఞాన నిర్ధూత కల్మషాహి మనస్సుని పరిపరిమితముల బహిర్ముఖంగా పోనీ బాకండి తత్ బుద్ధయ నీ బుద్ధిని తత్ అంటే పరమాత్మ స్థాపించు దీని చూడండి హృదయంలో పరమాత్మ ఈ ప్రాపంచకమైనటువంటి విషయాల్లో పరిగెత్తుతూ ఉంటుంది అనుకోండి కొంచెం ఉపసంహరించండి దీని పేరు ప్రత్యాహారం ఎక్కడ పెట్టవాళ్ళం ఆత్మ తత్ అంటే ఆత్మ చూడండి తత్వమసి అంటాడు చూడండి తత్ తత్ అంటే అండి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ దాని ఎందు లగ్నం చేయి దేమే నీ బుద్ధిని తద్బుద్ధయ తదాత్మాన దాన్ని కూర్చే చింతన చేయి ఊరికి అనవసరంగా నీకు ఎప్పుడైనా టైము ఖాళీగా ఉంటే లోకాభిరాయణం వీళ్ళతో వాళ్ళతో హస్కు ఇదంతా వద్దు చక్కగా ఈ ఆత్మ విచింతన కూర్చే నువ్వు చేసుకోవచ్చు తదాత్మాన తత్పరాయణ ఈ విధంగా మనస్సుని ఖాళీగా పెట్టద్దంటున్నాడు చూసి చూడండి మనస్సు కనుక ఊరికే ఉంటే కూర్చోండి ఊరికే కూర్చోండి ఇ ఇటు పరిగెత్తుంది అటు పరిగెత్తతుంది ఈ సంకల్పం ఆ సంకల్పం ఈ వృత్తి ఆ వృత్తి అంత పాడు ఏది మనస్సు అని మహనీయులు ఏం చెప్పారు ఇది ఒక దైవ కార్యం ఇవ్వ ఇది ఒక ఊరికే పెట్టవద్దని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ చూడండి తద్బుద్ధ గివిట్ సమ్ ఆఫ్ ఆక్యుపేషన్ అది ఊరికే సోమరిగా పెట్టద్దు తాత్మానస్తాసరాయణ పునరావృత్తి పోనీ ఒకవేళ ఊరికే ఉంచామనుకోండి ఏం చేస్తుంది తెలిసినా ఇక్కడెక్కడ ఎన్ని పాడు సంకల్పాలు ఉన్నాయి చూడండి అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటుంది అది అని చెప్పి శ్రీకృష్ణవరం అతను ఆయన అట్లా చేయవద్దు దానికి చక్కని ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఇవ్వండి అని చెప్పి ఈ శ్లోకం చెప్పినాడీ పూర్వం ఒక చోట ఒక చిన్న గాథ ఉందండి ఒక రైతు ఉన్నాడండి నూరెకరాల పొలం ఉందండి వాడికి నూరెకరాలు దున్నలేక చస్తున్నాడండి ఒక ఎకరం దున్నటమే పెద్ద కష్టం మూరు ఎకరాలు దున్నాలంటే చాలా బాధపడుతూ ఆ పనులన్నీ తెవలక పెద్దల్ని అడిగారు ఏమండి నాకు కావాల్సిన పనులు ఉన్నాయి ఇవన్నీ నెరవేరడానికి ఉపాయం చెప్పండి అంటే మేం చెప్పేది ఏమిటి నేను సృష్టి చేసిన బ్రహ్మదేవుడిని కూడా తపస్సు చేయబోయా ఆయన అనుగ్రహం ఉంటే ఇటువంటి పనులు ఒక లెక్క అన్నారు ఇక చూడండి ఊరు బయట కూర్చొని జపాలు తపాలు మొదలుపెట్టాడు ఈ రైతు ఆఖరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్ష ఏం కావాలి నీకన్నాడు మోక్షం అన్నాడు మోక్షం తర్వాత ముందు నా నూరెకరాలు దున్నే పని చూడవయ్యా అన్నాడు దున్నలేక వస్తున్నాను నాకు ఏదన్నా సహాయం పంపించండి ఎవరినైనా ఇవన్నీ నా పనులన్నీ నెరవేర్చేయాలి అన్నాడు సరే ఒక రాక్షసుడిని పంపిస్తాను వాడు మీరు ఏ పని చెప్పినా వెంటనే చేసి పారేస్తాడు కానీ ఒక షరతు మీరు వాడిని ఖాళీగా పెట్టారా మింగేస్తాడు మిమ్మల్ని మిమ్మల్ని మింగేస్తాడు ఈ షరతు జ్ఞాపకం పెట్టుకో ఈయనన్నాడు ఏంటండి అట్లా మాట్లాడతారు నూరు సంవత్సరాలు కావాల్సిన పనులన్నీ నా దగ్గర లిస్ట్ ఉంది ఒకటే ఒకటి ఒకటే ఒకటి ఇస్తూ వాడిని ఊపిరి తిరగలేకుండా వాడిని పని చేస్తాను అన్నాడండి సరే తధాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయినాడు రాక్షసుడు వచ్చాడు వర్క్ అన్నాడు నూరెకరాలు మూడు సార్లు దున్నవాయి అన్నాడండి బాగా మూడు సార్లు ఈయన అనుకున్నాడు నూరెకరాలు దున్నాడంటే పది రోజులైనా పడుతుందని లేదండి రెండు రోజుల్లో దున్నేసి వచ్చేసాడండి వాడు వర్క్ అన్నాడు సరే ఆరంతస్తులు మేడ కట్టవాయి అన్నాడు గబా అదే నెల రోజులు పడుతుంది కాదండి మూడు రోజుల్లోనే మేడంతా కట్టేసి వచ్చేసాడు వర్క్ ఈ దృష్టి అంతానండి నెల రోజుల్లో దిష్టి అంతా అయిపోయిందండి ఇంకా పని చెప్పకపోతే మింగేస్తాడు వీడు ఈ ప్రమాదంలో పడిపోయినాడండి ఇంకా నాలుగు పనులు ఉన్నాయండి అవి అయిపోతే వీడు చస్తాడు ఇంకా మింగేస్తాడు ఊరు బయట గురువుగారు ఉన్నారండి ఆశ్రమం అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడండి మహాప్రభో పాహిమా ఆం పాకిమ ఏమిటో అర్ధరాత్రి వచ్చినావి ఏం లేదండి ఒకటి కొని తెచ్చుకున్నా అనవసరంగా దాన్ని వదలకొట్టుకోవాలి ఇప్పుడు ఏమిటన్నాడు తపస్సు చేసి రాక్షసుని తెచ్చుకున్నాను వాడు అన్ని పనులు చేసేసాడు కానీ పని లేకపోతే నన్ను మింగేస్తాడు ఇంకా మూడు పనులు ఉన్నాయి అయిపోయిన తర్వాత మింగేస్తాడు కాబట్టి క్షమించి వాడిని తప్పించుకునే ఉపాయం ఏదన్నా చెప్పండి వాడు పారిపోతే చాలు ఇంకేం అవుతుంది ఆ పనులు పోయినా చేయపోయినా పర్వాలేదు వాడు వెళ్ళిపోతే చాలు ఉపాయం చెప్పండి అన్నాడు గురువుగారి చెవిలో ఒక మంత్రం చెప్పాడని ఆ మంత్రం తీసుకుని వచ్చేసాడు రాక్షసుడు అప్పుడే వర్క్ వర్క్ అంటున్నాడు రాక్షసుడా నీకు పనే రా అని ఊరు బయటగా తీసుకుపోయినాడు రాక్షసుని ఎవరు ఈ రైతు అక్కడ తాటి చెట్టు ఉందండి పెద్ద తాటి చెట్టు రాక్షసుడా నీకు పని కదా తాటి చెట్టు ఎక్కమన్నాడని వాడు గబా గబా పైకి ఎక్కేశాడు ఆ పై నుంచి కాకేశాడు పని దిగు అన్నాడు అండి దిగిన తర్వాత పని ఎక్కువ అన్నాడని ఆ రాక్షసుడా ఇక నన్ను అడగద్దు దిగితే ఎక్కుతుండు ఎక్కుతే దిగుతుడు అన్న వాడు ఎక్కి దిగి పదిసార్లు చెప్పకుండా పారిపోయినాడని వదిలిపోయిందిరా దేవుడా వదిలిపోయిందిరా అనుకున్నాడు ఎవరో రాక్షసుడు మన మనస్సు మన మనస్సు అది వింగేస్తున్నదండి మనల్ని దాన్ని ఖాళీగా పెట్టామని తినేస్తున్నది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని ప్రోగ్రాం తద్బుద్ధాత్మాపరాయణ గచ్చంత పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషా ఈ విధంగా అనేకమైనటువంటి సాధనలు మనస్సును లొంగ ఎన్ని ఉపాయములు చెప్తున్నారు చూడండి శ్రీకృష్ణ ఊరికి నోటి మాటతో మోక్షం రాదండది ప్రయత్న ఫలితం అది ఇంతవరకు అనేక జన్మలు ప్రయత్నం లేకుండా ఆచరణం చేశాడు టైం అంతా ఇప్పుడు ఆ మహనీయులు యొక్క బోధన మనం జాగ్రత్తగా విశ్వాసం చేత గ్రహించి శ్రద్ధతో దాన్ని ఆచరించాలి అక్షరం నేను అర్థం శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం ఎట్లా వస్తుందనే ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పారు చెప్పండి శ్రద్ధ జ్ఞానం గురువు మీద నేను చెప్పలేదండి ఫోర్ ఫైట్స్ దైవ విశ్వాసం శాస్త్ర విశ్వాసం గురు విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈ నాలుగు లేకపోతే మానవుడు ధరించడండి సరే కనుకనే శ్రద్ధ వాన్లవతే జ్ఞానం శ్రద్ధ ఉండాలండి దేవుని మీద గురువు మీద శాస్త్రం మీద తన మీద తన మీద విశ్వాసం అన్నిటికంటే గొప్పదండి ఎందుకంటే తన మీద నమ్మకం లేకపోతే వాడు అసలు పనిలో దిగనే దిగడు వాడు తను ప్రతి వారు ఉండే తను అల్ అల్పుడుగా చిత్రించుకోకూడదండి ఎందుకంటే అఖండమైనటువంటి చైతన్యం తనలో ఉన్నది ఏమండి నేను అల్పుణ్ను నా జాతి తక్కువ నా కులం తక్కువ నేను స్త్రీని నాకు అధికారం లేదు నాకు శక్తి లేదు ఇట్లా ఎప్పుడు అనుకోవద్ద లోపల ఉన్నటువంటి శక్తి అద్భుతమైన డైనమిక్ పవర్ అన్నది దాన్ని గురించి మనం చక్కగా చింతన చెయ్యాలన్నది బలహీనుడను నేను అని నీవు పరితపించకు మనస కలవంచు శాంతి దీని పేరు పనికి రాదండి ఆప్టిమిజం సుచారా ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి పెసమిజం అంటే ఏడుస్తూ కూర్చోవటం ఎప్పుడు ఇది లేదు అది లేదు అని చెప్పి వరీస్ అంగైటీ దీంట్లో పడి నాశనం అయిపోయి అది అట్లా నేను తప్పకుండా సాధన చేస్తానా పొందిన శాంతి నాకెందుకు రాదు నేను కూడా ఒక వ్యక్తినే కదా ఋషులంటే ఆకాశంలోంచి ఊడిపడ్డారండి పూర్వం ఉన్న పెద్దలు గురువులంతా చెప్పండి సామాన్యమైనటువంటి జనకుడు ఎవరు చెప్పండి ఒక సామాన్యమైన రాజు చక్కగా డిసిప్లిన్తో ఆచరించినాడు తరించినాడు ఇతరులకు ఆదర్శవంతుడైపోయినాడు అదే విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తే నిన్న చెప్పారు మనస్సును నిగ్రహించే వస్తుందండి అభ్యాసేన తు కౌన్ ప్రాక్టీస్ అండ్ అనౌన్సియేషన్ అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటి వల్ల ఎవరైనప్పటికీ మనస్సును జయించవచ్చునని ఘంటాబద్ధంగా చెప్తారు రేపు ఆత్మసంయం కనుక నిరుత్సాహం పనికి రాదండి ఎంతసే ఇప్పటికి కూడా ధైర్యం కనుక శ్రీ నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్ సీ వివేకానంద్ వెనక చూడబాకన్నాడు నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్ ఫార్వర్డ్ We want infinite energy, infinite zeal, infinite patience and infinite courage. Then only great things will be achieved. I am not sure. There is no need to be a person who is not, who is not, who is not, who is not. What is the person who is not? We are not sure that the power is not. But we are not sure that the power is not. You can do that. ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రాణికొట్టు ఉన్నాయి కదా సమత్వం సమభావన బోధిస్తున్నాడు ఈ అధ్యాయంలో చక్కని సిద్ధాంతం చిన్న దృష్టాంతం అండి లైట్లు ఎన్ని రకాలుగా ఉన్నాయి చెప్పండి ఇది గుండుగా ఉంది ఇది పొడుగ్గా ఉంది ఇంకోటి ఇదిగా ఉంది రకరకాల కలర్ బల్బ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఏమైనా కరెంట్ ఉన్న చూడండి ఆ కరెంటు దృష్టి ఉంటే ఇది పొడుగ్గా ఉన్నంత మాత్రం చే దాంట్లో గొప్ప ఏం లేదండి సరే ఇప్పుడు ఎవరైనా ఇన్ని ప్రాణులు ఉన్నాయి కదా కొన్ని రకరకాలుగా ఉన్నాయి కదా అన్నిట్లో ఆత్మస్వరూపం ఎట్లా వ్యా వ్యాపించున్నదంటే ఏడవ అధ్యాయంలో చెప్తారు ఈ మాలదృష్టాంతం అండి సరే పుష్పాలు చూడండి చల్లగా ఉంది జర్రగా ఉంది ఇది పచ్చగా ఉంది రకరకాలుగా ఉన్నాయి దారంల్గా హోమజీనియస్గా స్పాంటీనియస్గా ఉన్నదండి దీంట్లో అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ జగత్తులో ఉండేటువంటి ప్రాణిపోటు ఆకారాలు వేరుగా ఉన్న ఆత్మ వస్తువు ఒకటే అని చెప్తున్నారండి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చూనిచైవ శాకే చా పండిత సమదర్శిన అర్జున పండితులంటే ఎవరో తెలుసిన ప్రపంచంలో అనేక రకాల ప్రాణులు ఉన్నాయి కానీ సమదర్శిన అందరిలో కూర్చోండి కరెంటు దృష్టి అనమాట ఇప్పుడు చూడండి ఒక శరీరం ఉందండి శరీరంలో ఏమున్నాయి మాంసం రక్తం ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్స్రే ఎక్స్రే వేయండి డాక్టర్లు ఎక్స్రే వేస్తారు ఏం కనిపిస్తుంది ఎముకలు ఎముకలు మాత్రం కనిపిస్తాయండి ఆ ఎముకల్లో ఏదైనా డిసీజ్ ఉంటే నోట్ చేసుకుంటాడు ఎక్స్రే అదేవిధంగా కిరణాలు జ్ఞానకిరణాలు ప్రసరించాలండి చదువు ఈ జ్ఞానకిరణాలు కనుక వ్యక్తుల మీద ప్రసరింపజేస్తే స్త్రీ పురుష భేదం ఉండదండి చదు రక్తం మాంసం ఏం కనిపిస్తుంది లోపల ఆత్మ సుచారు ఆ లోపల ఆత్మ ఈ స్థూలదేహం కనిపించినాయి కనిపించదండి అటువంటి జ్ఞాన దృష్టి మనం సంపాదించాలి చదువు కనుక శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణుల్లో అనేక రకాల ప్రాణులన్నిటి ఒక చోట చేర్చి చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశిస్తున్నారు ఇటువంటి ప్లాట్ఫారం ఏ ఓ ప్రాణులారా నేను పిలిచిన వారు మాత్రం రా అండి అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణులన్నిటి ఆదేశించి నెంబర్ వన్ మొట్టమొదటి ఒక ప్రాణిని పిలుస్తున్నారండి ఎవరో తెలుస్తున్నా విద్య వినయము కలిగిన బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణోత్త అయ్యాండి దయచేయండి అని ఈ ప్లాట్ఫారం మీద కూర్చోబెట్టాడు అండి ఎవరు కృష్ణ పరమాత్మ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కూర్చోబెట్టారు ఇక్కడ ఏ తర్వాత ఎవరిని పిలుస్తారా అని చెప్పి అందరు ఆలోచిస్తుంటే ఆవు ఈ ప్రాణికొట్టల ఆవుని పిలిచాడండి అయ్యా గోవుగారు దయచేయండి దయచేయండి ఈ బ్రాహ్మణుని పక్కన కూర్చోండి అన్నారండి ఎవరు కృష్ణ పరమాత్మ తర్వాత ఎవరిని పిలుస్తారా అని ఈ ప్రాణులన్నీ ఆలోచిస్తుంటే ఏనుగు ఏనుగుని పిలిచాడండి అయ్యా ఏనుగు దయచేయండి ఎవర్ వెల్కమ్ అని చెప్పి ఆ ఆవు పక్కన ఏనుగును కూర్చోబెట్టాడు తర్వాత ఎవరిని పిలిచాడు తెలుసండి కుక్క అయ్యా కుక్క దయచేయండి ఎవర్ వెల్కమ్ అన్నారు కుక్క కూర్చోబెట్టాడు తర్వాత ఈ చివర కుక్క మాంసం తినేటువంటి చండాలుని కూర్చోబెట్టాడు ఎంతమంది ఐదు రకాల ప్రాణులండి భిన్న భిన్నంగా ఉన్నారు మీరు విద్యా వినయ సంపన్నగా బ్రాహ్మణోత్తముడు ఈయన చండాలుడు ఈయన మాంసం కుక్క మాంసం తినే ఆయన ఈ మధ్యలో జంతువులు చూడండి ఏనుగు పెద్దది కుక్క చిన్నది ఆవు ఇంకో రకంగా ఉంది ఇన్ని ప్రాణులు ఉన్నప్పటికీ దీంతో సమదృష్టి ఎవరికి వారే పండితులు ఎంత అద్భుతమైన చూడండి చూడండి సమదృష్టి కలిగి ఉండ అప్పుడు ఏమవుతుంది దాని ఫలితం ప్రేమ దయ కరుణ చూడండి వాడిని కొడతాడా ఎప్పుడైనా వాడు చెప్పండి ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఇక్కడే వెలుగుతున్నప్పుడు ఎట్లా వాడిని ద్వేషం అవుతుంది చెప్పండి అది ఉపనిషత్తులు ఇదే విధంగా గంభీరంగా చెప్తున్నాయి సర్వాణి భూతాని ఆత్మైవా భూత్విజాన తోమోహత్వం అను పశ్చిత ఏకత్వాన్ని చూసేవాడికి ఇంకా భిన్నత్వం ఎట్లా ఉంటుంది ద్వేషం ఇట్లా ఉంటుంది చూడండి ఒక దేశం ఇంకో దేశాన్ని కబలిస్తున్నాయి ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని బాధ పెడుతున్నాడు పేపర్లో చూడండి ఎన్ని హత్యలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి దీనికి కారణం ఏమని చెప్పండి వాడు వేరు వీడు వేరని గోడలు గోడలు కట్టుకుంటున్నారు ఈ డిఫరెన్స్ వల్ల మానవుడికి అపకార బుద్ధి కలుగుతున్నదని లేదే ఒకే స్వరూపంలో ఈ చేయిచ్చి ఈ చేయినట్టా కుడుతుంది విశ్వరూపంలో ఒక అవయవం ఇంకొక అవయవాన్ని కుడుతుందా చెప్పండిది కనుక అన్ని ఈక్వల్గా ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే ఒక్కటే యూనిటీ ఆల్దో దెర్ ఈస్ డైవర్సిటీ ఇన్ ది యూనివర్స్ దెర్ ఈస్ యూనిటీ అనేటువంటి సత్యం మనకి అవగాహన కావాలి అందుచేత శ్రీకృష్ణవారు మాత్రం చక్కని దృశ్యం చూపిస్తున్నాడు చిన్న దృష్టాంతం చూడండి ట్యూబ్లైట్ ట్యూ ట్యూబ్లైట్ ఎంత పొడుగ్గా ఉందో చూడండి పొడుగులైట్ ఇంకోటి ఏమో గుండుగా ఉంది సరే ఇప్పుడు మీలో ఎవరైనా పొడుగ్గా ఉంటే ఆయన ట్యూబ్ లైట్ అండి ఆయన ట్యూబ్ లైట్ ఎవరైనా గుండుగా ఉంటే ఆయన డూము లైట్ అండి రకరకాల చీరలు కడితే కలర్ బల్బ్స్ అండి వీళ్ళంతా ఇంతే కదండి అదే నేను గొప్పవాడిని నా రంగు రంగు చీరలు ఉన్నాయి నేను పొడుగు వాడిని అంటే కరెంట్ అయిపోతే బల్బేమవుతుందండి కొంచెం ఆలోచించండి కరెంట్ ఉన్నంత వరకు పొడుగు పొట్టి కరెంట్ ఆఫ్ అయిపోతే ఈ పొడుగులు ఏవైనా ఉపయోగిస్తే జబ్బంది లేదు కదా అదేవిధంగా నేను పండితుణ్ణి నేను జ్ఞాని నేను ధనవంతుణ్ణి నేను సౌందర్యవంతుణ్ణి చూడండి ఎంత కాలం ఉంటే చెప్పండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో దీన్ని దూరంగా నెట్టేసేయండి ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి విషయాలు సరే మనస్సును అంతర్ముఖం చేసి పరమాత్మను స్థాపించండి ఎంత ఆనందం కలుగుతుందండి కనుక నేను గొప్పవాడిని చెప్పి ఎప్పుడు విర్రవేయకూడదు ఇవన్నీ కూడా రేవాడు వస్తాయి రేపు పోతాయండి ఏది బాహ్యమైనటువంటి గొప్పతనాలన్నీ అంటించుకున్నటువంటివండి ఇవన్నీ నిలవు ఎల్లకాలం నిలవు దాన్ని శాశ్వతమైనటువంటి వస్తువు ఏదో మాత్రం మనం పట్టుకోవాలండి గర్వము అహంకారము వద్దని చెప్పి పెద్దలు చెప్పటం లేదు మాపురు మాపురంటే మీకు గర్వం చేయబాక కలిగి మాపురు ధన జన గర్వం హరత నిమేషా సర్వం శంకరాచార్యులు చెప్పారు నాయన ఎందుకు వచ్చిన అహంకారం నీకు చెప్పు ఎన్నాళ్ళు ఉంటావు నీవు హరే రాజులు ఎంత ముందు రాజులు పుట్టారు ఏమిటో చేశారు ఆఖరికి ఏమైపోయినాడు ధూళిలో ధూములో కలిసిపోయినారండి వాళ్ళంతా కూడా కనుక మా కూరున గర్వం హరతి నిమేషర్వం కాలగర్భంలో అంతా ఒక నిమిషంలో నాశనం అయిపోతారు జాగ్రత్త ఆనాడు హిరణికషపుడు ఏమైపోయినాడు హిరణ్యాక్షుడు ఏమైపోయినాడు దుర్యోధనుడు ఏమైపోయినాడు చెప్పండి మాకూరు చేయిబాకా గర్వం ఎందుకంటే గర్వం వదిలిపెట్టి ఇప్పుడు శ్రీకృష్ణవరం ఈ చిన్న అధ్యాయంలో ఎన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు సమత్వం బోధించారు కదండి ఈ సమత్వంలో వచ్చిన లాభం ఏమిటంటే ఎంతో శాంతి కలుగుతుంది ఇక కోపాలు తాపాలు అన్నీ పోతాయండి అసూయలు ద్వేషాలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి ఎందుకు ఒకరి మీద అసూయ ఏమిటండి ఇప్పుడు అంతటా ఒకే ఆత్మస్వరూపు ఉన్నప్పుడు ఎవరైనా బాగుపడితే ఇంకా సంతోషించాలి కదా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు దుర్యోధనుడు ఎందుకు ఆయనలో అసూయనే పాడుగుణాన ఉందండి పాండవులు వృద్ధి సంతోషించాలి కదా చెప్పండి మరి ఎందుకు ఆయన బాధపడ్డాడు ఈ మధ్య ఒకరింట్లో దొంగలు పడ్డారండి పడితే ఒక అమ్మగారు నాగలెత్తిపోయినారు ఆ అమ్మగారు ఇంటి బయట కూర్చొని ఏడుస్తున్నదండి ఒక ఆయన వచ్చి ఏమమ్మగారు ఎందుకు ఏడుస్తున్నారు నీ నగలు ఎత్తుపోయినారనా కాదు పక్కింటి అమ్మగారు నగలు ఎత్తుకుపోలేదని చెప్పి ఏడుస్తున్నాను అన్నదటండి దరిద్ర పశుయండి దరిద్ర పశు నగలు పోయినందుకు అక్కడ వా అమ్మగారు ఈ నగలు నాది ఎత్తుకుపోయినారే పాడూయండి దరిద్రం ఈ విధంగా చూస్తున్నారండి జన్లు ఈ పాడు వల్ల అదే దుర్యోధనుడు కూడా అదేనండి ఆ పాండవుడు ఎత్తి వస్తే కదా చెప్పండి సహోదరులు కదా వాళ్ళంతా బాగుపడితే ఎంత సంతోషించాలి నిజంగా లేదే ఆ అసూయ అనేటువంటి పాడుగుణం ఇప్పుడు రేపు అధ్యాయం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఖండిస్తాడని దాన్ని అనేక దుర్గుణములు ఉంటే అసూయ అని చెప్పి ఎత్తి చూపిస్తాడు రేపు తొమ్మిదవ అధ్యాయంలో చూడండి ఇదంతతే ముఖ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అర్జున నీకు బోధిస్తున్నాను ఎందుకో నీకు అసూయ లేదు నీలో స్పెషాలిటీ ఏమిటంటే అసూయనే పాడుగుణం మీలో లేదు అంటాడు రేపు తొమ్మిదవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ కనుక ఈ దుర్గుణములను ధరికి చేర్చకుండా శ్రీకృష్ణ పరమాత్మ సమత్వాన్ని బోధిస్తున్నారు ఈ సమత్వం కనుక చక్కగా జీర్ణమైతే ఇక నాటై బట్ దావు నేను తక్కువ తింటాను నా ముద్ద నువ్వు తీసుకో నువ్వు ఆనందపడితే నీ ఆనందం నా ఆనందం అట్లా ఉంటుందండి ఆ భావం చూచారా అజ్ఞానికి ఉంటుంది తన సుఖం మాత్రం అపేక్షిస్తూ అందరిని దుఃఖ పెడుతూ ఉంటాడు అండి భత్రోహరి నాలుగు రకాల మనుషుల్ని చిత్రిస్తాడండి భత్రోహరి వారు తమ స్వార్థం కూడా విడనాడి ఒకరికి ఉపకారం చేస్తారు అర్థమైందండి మొదటి వారు ఉత్తమోత్తములు ఏమాన్యులు సామాన్యాస్తు తన స్వార్థం కొరకు ఇతరికి ఉపకారం చేస్తాడు అర్థమైందంటే మొదటి వాడు ఉపకారం చేశాడంటే నిష్కారణంగా చేస్తాడు ఉపకారం తన మీద స్వార్థాన్ని కోరడం వాడు ఏమిటంటే తన స్వార్థం కొరకు తన ఆనందం కొరకు ఒకరికి ఉపకారం చేస్తాడు స్వార్థ ఇక మూడవ వారు ఎవరంటే మానవ రక్షసాహ పరహితం స్వార్థాయ నిఘంతి తన స్వార్థం కొరకు ఒకరికి అపకారం చేస్తాడు వీడు అండి రాక్షసుడు అని చెప్పి చెప్తారు మానవ వారి పేరేమిటి మానవుల్లో రాక్షసుడు ఎవరు తన స్వార్థం కోసం ఇతరులకి అపకారం చేసేటువంటి వాడు తేమి మానవ రాక్షస పరహితం స్వార్థాయ ని ఇక ఇంకో నాలుగవ రకం ఇంకా హోప్లెస్ అండి ఏతో అనవసరంగా ఇతరులు బాధ పెడతారు స్వార్థం కోసం బాధ దానికి అర్థం ఉంది ఏవి కారణం లేకుండా నిష్కారణంగా ఎవడో పోతుంటే వాడు పిల్లకెట్టలు అవుతాడు దానివల్ల ఏమిటి అవసరం లాభం వాడికి చెప్పండి అనవసరంగా ఒకటి బాధ పెడతాడు వారి పేరు ఏమిటంటే దక్షిణలో వాళ్ళ పేర్లు లేదనేశాడు వారి పేరు లేదంటండి చూడండి అంత హోప్లెస్ కనుక ఈ నాలుగు తరగతుల్లో మానవుడు తయారు కావాలంటే ఉత్తమోత్తముడు ఏదో త్యాగం సాక్రిఫిషియల్ చారిటబుల్ స్పిరిట్ అనమాట అది కనుకుంటే ఎంత ఆనందం అన్నది ఒక ప్రాణికి మనం ఏదైనా ఉపకారం చేసి మనం ఆనందపడుతుంటే ఆహా నిజంగా అదేనండి స్వసాత్వికమైనటువంటి ఆనందం ఒకరిని బాధించి మనం ఆనందపడుతుంటే దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి ఆ ప్రాణి గెలగల తట్టుకుంటాడు ఇప్పుడు చూడండి దొంగతనం ఒకరింట్లో దొంగతనం చేస్తే ఈ దొంగకు లాభం ఏంటండి ఏదో డబ్బు సంపాదిస్తూ అంత మాత్రం చేత ఏమిటి ఒరిగిపోయి ఒక ప్రాణి ఏడుస్తున్నాడు కదా దుఃఖపడుతున్నాడు కదా వాడి ఇంట్లో పిల్లలు వాడి భార్య దుఃఖపడుతుంటే వాడికి ఎంత బాధ చెప్పండి అదే విధంగా పరప్రాణి అయ్యో డబ్బు పోయింది మా వాళ్ళని కొట్టారే మా వాళ్ళు తిట్టారే అని చెప్పి ఎంత బాధపడతారు చూడండి కనుకనే రేపు అద్భుతమైనటువంటి సిద్ధాంతం ప్రతిపాదించబోతున్నారు రేపు ఇది ఆరవ అధ్యాయం ఏమిటంటే ఆయన అర్జున ఇతరులని ఎట్లా చూడాలో తెలిసిన నీ వలే చూచుకో ఆత్మౌపర్వత్రుఃఖం ట్రీట్ అదర్స్ ఎంత చక్కని పోదండి దాని గురించి రేపు వివరంగా చెప్తాను ఆత్మౌపమ సిద్ధాంతం భగవద్గీతలోనండి అద్భుతమైనటువంటి సిద్ధాంతం అండి బ్రదర్హుడ్ బ్రదర్హుడ్ అని చెప్పి కొందరు చెప్తారు సోదరత్వం సోదరత్వం మంచిదే బట్ డోంట్ బి సాటిస్ఫైడ్ దానికంటే సుపీరియర్ అయినటువంటిది ఆత్మౌపమ్యం తన వల్లే చూసుకోవాలండి బ్రదర్ అంటే సోదరులు సోదరులు అక్కడక్కడ కలహించుకుంటున్నారు అది ఎంత గొప్ప కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు ఇప్పుడు చూడండి అనేకమైనటువంటి ప్రాణికోట్లు ఉంటే అన్నింటిలో కూడా ఏక భావం చూడండి ఇటు బ్రాహ్మణోత్తముడు అటు చండాలుడు ఇటు ఏనుగు ఇటు కుక్క ఇవన్నీ కూడా భిన్న భిన్నమైనటువంటి ఆకారములు కలిగి ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏకం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిరూపిస్తూ అదే విధంగా విశ్వరూపంలో అన్ని అవయవములు భగవంతుని చెప్పి భావించుకుని మనం ఏం చేయాలి మన సుఖాన్ని ఎట్లా పరసుఖం కూడా అట్లా చేస్తూ తోటి ప్రాణిని నీవు నీవలే చుండుము ఓ మనస నీ సౌఖ్యమును కూడా కాంక్షించుచుండు మనస ఇదండి ఈ తత్వం ఉండాలి ఇప్పుడు చూడండి చివరికి ఇంకా ఒకటి రెండు చెప్పి విరమిస్తున్నారు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు చెప్తున్నారు ఏమిటంటే సుఖం కొరకు మానవుడు బయట పరిగెత్తుతున్నాడు అండి ఆ సుఖం వాస్తవంగా బయట ఉన్నదా అదండి ప్రశ్న ఏ హి సంస్పరిచిగా దుఃఖయోన అర్జునే ఈ బయట ఏమో సుఖాలని చెప్పి పరిగెత్తున్నారే దుఃఖ లోపల పైకి తడుకు బెడుకులుగా సుఖంగా కనిపిస్తున్నాయి చూచారా లో బయటికి సుఖంగా కనిపిస్తుంది కానీ లోపల మేడి పండు మేడి ఉంటుంది మేలిమి మేలిమి అంటే బంగారం మో ఈ మేడిపండు చూడ మేలిమ్యి దాని పొట్టవిచ్చితే ఏముంటుంది పూరుగులు ఉంటాయి అదేవిధంగా ఈ రాజసిక ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి దాని వెంట ఎవరు మహనీయులు పరిగెత్తరు అంటున్నాడు ఏంటే రమతే బుధ తెలివిగలవాడు వాడి వెంట పరిగెత్తాడు చూడు తెలివి గలవాడు ఎందుకంటే అది మూనాళ్ళ ముచ్చట్లు ఏదో కనిపిస్తుంది పెద్ద అందచందం తడుకు మెడుకులుగా కనిపిస్తుందండి దాని వెంట పరిగెత్తితే చెప్పండి ఇప్పుడు చాపండి నీళ్ళలో పోతుంటే ఒక మాంసం మొక్క కనిపించింది అది ఎక్కడి నుంచి వచ్చింది గాలం గాలం చేపలవాడు గాలం అంటే ఇనప మొక్కకి సూదికి ఆ మాంసం మొక్క తగిలిచ్చాడు వదిలాడు పాపం అవివేకం తెలివి కాబట్టి చేప ఆహా వండర్ఫుల్ ఎంత ఆనందకరమైనటువంటి భోజ్య వస్తువు ఎంత రుచికరమైన వస్తువుని వెంటనే వెళ్ళి కొరుగుతుంది పొరిగేటప్పటికీ ఆ సూది కంఠంలో గుచ్చుకుంటుంది చచ్చిపోతుందని అది ఎందుకు చచ్చింది దానికి కారణం ఇగ్నోరెన్స్ తెలివి తక్కువ అది ఈ మాంసం మొక్క అని అనుకుంది కానీ దాని లోపల ఏమిటంటే బాధ చేసేటువంటి ఒక స్వరూపం ఉందండి ఒక వస్తువు ఉంది అదేవిధంగా ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా లోపలండి ఏ హి భోగా దుఃఖయోన లోపల దుఃఖం బయట సుఖం అండి ఆ సుఖం చేత వీడు ఏమో మురిసిపోతున్నాడు అది ఇప్పుడు శరీరం శరీరం ఎంతో సుందరంగా ఉందండి ఆకర్షింపబడతాడు వాస్తవంగా శరీరం అంటే ఏమిటి చెప్పండి విభజించండి కొంచెం పంచభూతాలు కదా పంచభూతములతో ఏర్పడింది రేపో మాపో ఈ శరీరం యొక్క ఆకారమే మారిపోతుందండి ఏది శాశ్వతం చెప్పండి ఈనాడు ఎంతో సుందరంగా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి శరీరం ముసలితనం వచ్చేటప్పటికి ఏమైపోతుందండి చెప్పండి ఇవన్నీ ఆలోచిస్తారండి ఏదో తాత్కాలికమైనటువంటి వీటిని చూసి పరిగెత్తుతూ ఉంటారండి ఎండమావులు విలో విస్ అంటారండి ఎండమావులు చూచి ఎవరైనా నీళ్ల కోసమని పరిగెత్తితే ఎంత అవివేకమో అదేవిధంగా ప్రాపంచికమైనటువంటి చంచలమైన క్షణికమైనటువంటి సుఖాల కోసం ఎవరైనా పరిగెత్తుకుంటే అవివేకం యొక్క ప్రభావం అని చెప్పవలసి వస్తుంది కనుక చూడండి ప్రయత్నం చేయండి వికారములు తగ్గించుకోండి ఈ వికారములు జయించండి ఎప్పుడు జయించాలి శరీరం పడటానికి పూర్వమే చూడండి కామక్రోధోద్భవం చూడండి ఈ కామము క్రోధము వీటి యొక్క వికారములను ఎప్పుడు అరికట్టాలంటే ఎప్పుడు ప్రాక్ శరీర విమోక్షణ శరీరం పట్టడానికి పూర్వమే అంటే చచ్చిపోవటానికి పూర్వమే మరి సాము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు మనకి గ్యారంటీ లేదు కదా కాబట్టి దే ప్రిపేర్ ఆల్వేస్ అది యమధర్మరాజు ఎప్పుడొస్తాడో తెలియనప్పుడు ఎంత శీఘ్రంగా దానికోసం ప్రయత్నం చే మనం జయించడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిదండి మృత్యువును జయించాలండి యము యముడు అంటే మృత్యు కోసం అందరూ భయపడుతున్నారు కదా శంకరాచార్యులు వారు ఏం చెప్పారు తెలుసు నాయన ఎందుకు భయపడతావు అసలు మృత్యు యొక్క కాంటాక్టే నీకు లేకుండా చేసేటువంటి ఉపాయం ఉన్నదన్నాడండి ఎవరు శంకరుడు ఏడు తెలుసున భగవద్గీత కొద్దిగా చదవయా ఆ చదివింది జీర్ణం చేసుకోవయ్యా ఇక ఎముడితో నీకు కాంటాక్ట్ లేదనేసినాడండి చూ భగవద్గీత గంగా జల సకృదపి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూధమతే కొంచెం చదివిన భగవద్గీత అయితే యముడితో సంబంధం లేదంటాడు చూ ఎందుకు మనం ట్రై చేయకూడదు భగవద్గీతను కొద్దిగా చదువుకునే ఆచరణలో పెట్టుకుంటే ఇంకా యమధర్మరాజు ఏమిటండి వీడే సచిదానంద ఆత్మస్వరూపుడు అయితే ఇంకా యముడు దేహంతో సంబంధం అండి చదా దేహాన్ని పుట్టిస్తాడు దేహాన్ని చంపిస్తాడు దానికి సంబంధించింది కాలానికి సంబంధించింది వీడు కాలకాలుడైనటువంటి పరమాత్మ యొక్క పాదములు ఆశ్రయిస్తే ఇంకా కాలును చూచిన భయం ఏమిటి మార్కండేయుడు మోస్తరు చూడండి చంద్రశేఖర మాశ్రయ మమరిష్యతి వాల కాలుగా అంతకాల్తకుడుగా మనం తయారై ఆ పాదపద్మములు మనం ఆశ్రయించాలండి అప్పుడు ఈ యమునితో మనకి చర్చ అనవసరం అది సరే తప్పకుండా ఈ చర్చని సామాన్యులకు వచ్చి తీరుతుందండి సరే యముడు గారు అంత్యకాలం వచ్చినప్పుడు ప్రశ్న అడుగుతారండి చాలా ఏం ప్రశ్న తెలుసు నీ జీవితంలో నువ్వు సత్యమును ఆచరించినావా జవాబు చెప్పడానికి ఇప్పటి నుంచే సిద్ధపడాలండి ఏమైనా అహింసను ఆచరిస్తున్నావా ఏమైనా అపకారం చేయకుండా ఉన్నావా ఎవరిని మోసం చేయలేదు కదా ఇటువంటి విషయాలు అడిగినప్పుడు దానికి రిప్లై ఇవ్వడానికి ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్త జీవితంలో గనక అబద్ధాలు మోసాలు కపటాలు ఇవన్నీ చేస్తే యమధర్మరాజు అడిగిన ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పబోతాం నీలో సత్యం ఉన్నదా అహింస ఉన్నదా లేదు లేదు లేదు అంటుంటే వారు ఊరుకుంటారా చెప్పండి ఈ మధ్య ఒక ఒక పట్టణంలో ఒక వర్తకుడు బోర్డు కట్టాడండి ఇత్తట ఆహార పదార్థములు అమ్మబడును అన్నాడండి ఒక ఆయన అట్లా పోతూ చదువుకున్నాడు బోధుడు ఏమయ్యా ఒక కేజీ బియ్యం ఇవ్వయా అన్నాడు బియ్యం లేవు అన్నాడు పోనీ ఒక అర కేజీ మిరపకాయలు ఇవ్వ మిరపకాయలు లేవు అన్నాడు సరే పోనీ ఉప్పు కొంత ఇవ్వబయాను ఉప్పు లేదు అన్నాడు ఆఖరికి ఏది అడిగినా లేదు లేదు అంటుంటే ఏమయ్యా కొట్టు తాళం వేసుకుని ఇంటికి పోకూడదా అన్నాడండి తాళం లేదు అన్నాడండి వాడు రే పొద్దున నీలో సత్యం ఉన్నదా లేదు అహింస ఉన్నదా లేదు మరి ఆయన ఊరుకుంటాడండి మెడో పాశం వేసి ఈడ్చిపోతాడు అండి ఎందుకు వచ్చిన గ్రహచారం చెప్పండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ జీవించున్నప్పుడే ప్రాక్షరీ రవిమోక్షణి రవిమోక్ష కామ క్రోధోద్లాసిటీ ఈ కామానికి క్రోధానికి ఒక ఫోర్స్ ఉన్నదండి వెలాసిటీ ఇప్పుడు చూడండి నదీ ప్రవాహం నదీ ప్రవాహం కనుక జోరుగా వస్తే ఊనున్న చెట్లన్నీ పడిపోతాయండి సరే చెట్లన్నీ కింద నాశనం అయిపోతాయి ఇల్లు కనుకుంటే ఇల్లు కూడా పడగొట్టేస్తుంది మన గోదావరి చూడండి ఓ బ్రహ్మాండం భీకరంగా వచ్చేసింది అన్ని ఇళ్ళు నాశనం అయిపోయి అదేవిధంగా వేగం దీని వేగం కామ క్రోధ ఈ దుర్గుణాలునై చూడండి ఆ వేగాన్ని కొంచెం అరికట్టవయ్యా అంటున్నాడు శ్రీకృష్ణం శక్నోతి ఎవరు తన యొక్క శరీరం పడిపోవటానికి పూర్ణమే ఈ కామక్రోధాదుల యొక్క వేగాన్ని అరికడతారో కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర అతడు సుఖవంతుడు పూర్ణమైనటువంటి సుఖం అతను మాత్రమే పొందగలడు ఇప్పుడు ఇంకొక రహస్యం బోధించి ఈ అధ్యాయం పూర్తి చేస్తున్నారు ఏమిటంటే ప్రపంచంలో సుఖాలు దుఃఖాలు మానాలు అవమానాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయండి వీటిని కేర్ చేయవద్దంటున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ నా ప్రియం ప్రాప్య ఎవరొచ్చి నేను బాగా స్తోత్రం చేశాడనుకో ఎట్లా అయిపోతాడు చెప్పండి అప్పుడు ఉబ్బిపోతాడు కుర్చీ పట్టడండి వాడు ఇంతలా వెక్కుతాడు ఎవరైనా స్తోత్రం చేస్తే ఎవడైనా తిట్టాడనుకోండి ఇట్లా అయిపోతాడు సన్నగా స్కెలిటల్ మోస్తరవుతాడు ఎందుకయ్యా వాటి మీద ప్రభావితుడు కావాక అని అంటున్నారు చోటు న ప్రభుత్ ప్రియం ప్రాప్య నోద్వి ప్రాప్య అప్రియం అప్రియం అంటే ఎవరైనా తిట్టినా ఎవరైనా కోపగించినా నువ్వే చెల్లించబాక స్థిర బుద్ధిరసం ఓఢో బ్రహ్మ విరమైనటువంటి బుద్ధి కలిగి ఈ మానవమానములు శీతోష్ణములు కేర్ చేయదండి సెన్సర్ అండ్ ప్రైజ్ ఆర్ మియర్ వైబ్రేషన్ అన్నాడు అండి ఒక మహనీయుడు చూడండి సెన్సర్ అంటే తిట్టిన ప్రైజ్ ఎవరైనా స్తోత్రం చేసిన వైబ్రేషన్ ఆఫ్ ది ఎయిర్ గాలి తరంగాలు చూడండి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేశారనుకోండి మీ చెవి దగ్గరికి ఏమొచ్చింది సౌండ్ వేవ్ సౌండ్ వేవ్ అనమాట వారు స్వత్రం చేస్తే మన చెవిలో ఇంత మాత్రం చేస్తే ఉబ్బిపోవాలనా అంటున్నాడు చూడండి సెన్సర్ అండ్ ప్రైజ్ ఆర్ మియర్ వైబ్రేషన్ గాలి తరంగాలు ఈ గాలి తరంగాలకు మనం లోబడితే ఎంత బానిసలంగా ఉన్నామో చూడండి మనం చూడండి ఎప్పుడు మో మోసం పోవద్దని చెప్తున్నారండి ఇట్లా ఒక సభ జరుగుతుంటేనండి ఒక సాధువు వచ్చి అక్కడ కూర్చున్నాడండి ఒక సాధు ఆ సాధువు అంటే గిట్టని వాడు ఒకడు ఇంకో చోట కూర్చుని ఆ సాధుని తెగ తిడుతున్నాడండి సభలో తెగ తిట్టేస్తున్నాడు ఈ కాషాయం కట్టుకున్న సాధువు ఒక ఆయన కూర్చున్నాడండి ఆయన అంటే గిట్టని వాడు తిడుతున్నాడండి సాధువుని తిడుతుంటే ఆయన వింటున్నాడు కానీ చెల్లించలేదండి చెల్లించదా మరి వీడికి కోపం వచ్చింది నేను ఇంత తిట్టినా వాడేం కదలలేదే అని పక్కన ఆయన పిలిచి చెప్పు ఆ సాధువుని తిడుతున్నాను అని చెప్పి చెప్పన్నాడని ఈ నెండి సాధువు గారు మిమ్మల్ని తిడుతున్నట్టవాడని నా నా పేరు పెట్టి తిట్టాడు ఏదో తిడుతున్నాడు నా పేరు చాలామందికి ఉంటుందిలే అండి ఎవరిని తిట్టాడో అది నాకేం తెలుసు ఏం పర్వాలేదు తిట్టని అన్నాడు అని చెప్పినాడు ఏమండి ఎవరినో తిడుతున్నాడని అనుకుంటున్నాడు ఆయన అట్లా కాదు ఆ సాధువు గారి పేరు రామానంద గారిని తిడుతున్నానని చెప్పబోయే అన్నాడని రామానందం గారు చెప్తున్నాడు చెప్పాడండి వచ్చి ఆయన అన్నాడు ఇక్కడ రామానందలు ఇంకా చాలామంది ఉంటారులేండి అన్నాడండి నేను ఒక్కనే తిట్టాడు ఆ మాడు చెప్పాడండి అట్లా కాదు సాధువునే తిడుతున్నారు అని చెప్పి చెప్పమన్నాడండి వాడు వెళ్ళి చెప్పాడండి నిన్నే తిడుతున్నాడని నాకు రెండున్నాయి నా శరీరాన్ని తిడుతున్నాడా నా ఆత్మని తిడుతున్నాడా వెళ్ళి కనుక్కోమన్నాడండి వీళ్ళు చెప్పి ఆయన శరీరం ఆయన శరీరాన్ని తిడుతున్నాడు అని చెప్పి నా ఆయన అన్నాడు నా శరీరంలో ఏమున్నదో వాడి శరీరంలో కూడా అదే ఉంది కాబట్టి వాడిని వాడే తిట్టుకుంటున్నాడు అని అర్థం అప్పుడు వీడికి సిగ్గిపడి కాదు కాదు ఆత్మని తిడుతున్నాడని చెప్పుకో అన్నాడు అండి వాడు చెప్పినాడు అది ఆత్మ నా ఆత్మ ఒకటే ఇక వాడిని తిట్టుకొని పర్వాలేదు నాకేమన్నాడు చూడండి ఎంత కనుక ఈ నిందాస్తులు మానవులు పెద్దలస లెక్క చేయరండి శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు మనస్సుకు బ్యాలెన్స్ ఉండాలండి ఈక్వలిబిరియం మెయింటైన్ చేయాలండి ఇటు వంగనం ఇటు వంగనం అట్లా ఉంటే ధ్యానం సరిగా కుదరదండి మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండాలని చెప్పి పెద్దల యొక్క ఆశయం ఎప్పుడు ఉంటుందో అప్పుడు పీస్ చూడదు ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుందండి శాంతి ఎప్పుడు ఉంటుంది మనస్సు ఈక్వలిబిరియం మెంటాలిటీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఉంటుందండి సరే ఈ మానవమానములు ఇవన్నీ లెక్క చేయకూడదండి ఒక చోట జరిగిన విషయం చెప్పి నేను విరమిస్తున్నాను ఒక ఒక పట్టణంలో హరికథ ఒక ఆయన్ని పిలిపించారండి హరికథకి ఆయన ఎవరో తెలుసండి ఆ ప్రాంతంలోనే గొప్ప ఖ్యాతి పొందిన భాగవతారండి ఆయన కనుక హరికథ చెప్తుంటే తన్మైలైపోతు ఉర్రూ తలోగిస్తాడండి ఎవరు ఆ హాగవతారు రాత్రి ఎనిమిది గంటలకి ఇట్లాగే హరికథ చెప్తూ మొదలు పెట్టబోతున్నాడు మొదలైన స్టేజ్ మీదకి ఎక్కాడు లైట్లన్నీ చక్కగా వెలుగుతున్నాయి వందల మంది గ్రామస్తులంతా వచ్చి అక్కడ కూర్చున్నారండి సరిగా హరికథ మొదలు పెడుతుంటే చాలా గొప్పవాడు కదండి ఈయన ఘనమైనటువంటి సన్మానం చేయాలని ఆ సన్మాన సంఘం వాళ్ళు ఒకటి కమిటీ వాళ్ళు ఏం చేశారు తెలుసు అందరికి వేసినట్టు చిన్న చిన్న పుష్పమాల వేస్తే ఎట్లా దీనికి ఘనమైనటువంటి సన్మానం చేయాలి యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఒక మాల వ్యర్థ పుష్పమాల మనిషి అంత ఎత్తు పుష్పమాల తయారు స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించారండి అది ఎంత బరువు ఉందంటే ఈ ఆహ్వాన సంఘ కార్యదర్శి మొయ్యలేక అధ్యక్షుడు నెత్తి మీద పెట్టి తెస్తున్నాడండి వేర్థ మాల తెస్తున్నాడు ఈ పౌరా హరికత చూచాడండి ఆహా వండర్ఫుల్ వండర్ఫుల్ నాకు ఎంతమందో సన్మానం చేశారు కానీ ఇంత ఘన సన్మానం ఇంత మాల ఇంతవరకు ఎవరైలేరు Today is the happiest day in my life. Through my village, I will be taken with Entãoval Pfund. When I am Brainazzi, I will set up my angel because you are here. Think of me now that you don't wish a pic. I say, you couldn't move makes me tryúmed by God. In fact, I remember not. I said that some cortisky of injung� pendens would have. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాడండి అయ్యో ఏయో నేనేమో ఆనందపడ్డానే ఈ చేవలన్నీ వచ్చి కరిచేస్తున్నాయని టుడే ఈజ్ ది వర్స్ట్టుడే ఇన్ మై లైఫ్ అనుకున్నాడు మొదట్లో హ్యాపీయెస్ట్ హ్యాపీయెస్ట్ అన్నవాడు వర్స్ట్ అన్నాడు ఆఖరి ఇదే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎవరైనా పెద్ద ఆదరించినా నువ్వేమి పెద్ద ఎగిరి ఎగిరిపడబాక ఎవరైనా నిందించినా నిన్ను అపకారం చేసినా దాని గురించి ఏం పట్టించుకోవద్దు స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మ వి కనుక ఈ అధ్యాయంలోనండి ఇటువంటి సాధనలు ఎన్ని ఒకటి కాదు రెండు కాదండి అది ఆఖరికో శ్లోకం అండి లభంతే బ్రహ్మ నిర్వాణం క్షీణ కల్మష్ అండర్లైన్ క్షీణ కల్మషం కల్మషం అంటే పాపం పాపం రహితమైనటువంటి పుణ్యాత్మలు మాత్రమే ఆత్మను పొందగలరు ఎంత చక్కని సిద్ధాంతం పాపం కలిగి దోషం కలిగి అపకార బుద్ధి కలిగినట్టుంటే ఎవడూ కూడా మోక్షం పొందలేదండి ఒక ప్రాణికి ఉపకారం సర్వభౌత హితేరత చక్కని సిద్ధాంతం చూడండి భగవద్గీతలో ఇటువంటి విశాల భావాలు చాలా ఉన్నాయండి నాయన సంకుచిత భావం కలిగి ఉండబాక చిన్న గురువు చిన్న పరిధిలోనూ ఉండబాక కోపస్థ మండుకుల్లాగా ఉండద్దు బ్రహ్మాండం ఒక్కసారి చూడవయ్యా చూడు విశాల భావం ఇది ఒక బావిలో ఉన్న కప్ప మోస్తారు ఉండకూడదండి కోపస్థ మండోకల్లాగా బ్రహ్మాండమంతైనా ఏ శక్తి వల్ల నడుస్తున్నదో అది కొంచెం ఆలోచించండి నేను అప్పుడప్పుడు చెప్తున్నాను గెలాక్సీ ఆకాశంలో చూడండి అమావాస్య నాడు మబ్బులు లేనప్పుడు కనుక చూస్తే ఈ అనంతమైనటువంటి గోళాలు ఈ గ్రహాలు ఇటు సూర్యుళ్ళు ఇవన్నీ చూస్తే గుండె గద్దరిల్లిపోతుందండి ఎవరు ఇదంతా నిర్వహించేది ఇప్పుడు మనం ఎంతో గొప్పగా ఈ భూమిని అంతా చూస్తున్నామే ట్వంటీ మైల్స్ సర్కఫరెన్స్ ఇరవై నాలుగు వేల మైళ్ళు సర్కం ఫరస్ కలిగినటువంటి మట్టి ముద్ద గిరగిర గిరగిర గంటకి వెయ్యి మైళ్ళు చొప్పున పోతున్నదండి ఇది ఎవరు ఇదంతా కదిలిస్తున్నారు చూడండి ఎవరు ఇప్పుడు మనం స్థిరంగా కూర్చున్నామని అనుకుపోకండి తిరుగుతున్నాం సంవత్సరం అయ్యేటప్పటికి కొన్ని కోట్ల మైళ్ళు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం ఈ శక్తి అంతా చూడండి ఒక్క సూర్యుని చుట్టూ ఇన్ని గ్రహాలు ఇన్ని నక్షత్రాలు జరుగుతు ఇన్ని సూర్యులు ఉన్నాయి ఆకాశంలో చొప్పుండి అవర్ సన్ ఇది స్టార్ దగ్గర ఉన్నటువంటి స్టారే కానీ ఇది ఒక సూర్యుడని కాదండి ఇది స్టార్ అటువంటి నక్షత్రాలు ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయి గెలాక్సీ పాలపుంత దగ్గర దగ్గర కోట్ల కోట్ల కొలది ఇదంతా చూస్తుంటే ఈ అనంతమైనటువంటి విషయంలో మన భూగోళం మన సూర్యుడు ఎంత ఆ సూర్యుడి పక్కన మన భూమి ఎట్లాస్లో చూడండి సూర్యుడి పక్కన భూమి చాలా ఏటం ఆ సూర్యుడి దగ్గర మన భూమి ఎంత ఆ భూమిలో మన ఆసియా ఖండం ఎంత ఆసియా ఖండంలో మన భారతదేశం ఎంత భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్ అంతా హైదరాబాద్లో మన ఇల్లు ఎంత ఇంట్లో మనం ఎంత చెప్పండి ఎందుకండి అభిమానాలు గర్వాలు ఇదంతా వద్దు కనుక నీపాద కమల సేవయు ఏ మహత్తరమైనటువంటి డివైన్ పవర్ స్పిరిచువల్ పవర్ చేతి బ్రహ్మాండం అంతా మేనిపులేట్ అవుతుందో వారికి ఒకసారి దాసోహం అంటే చాలా నుంకే ఒక్కర్లేదండి నీపాద కమల సేవయు లోకాల చీకట్లు పో రవిచంద్ర దీపాలు గగనాన ద్రిపలేక జగతిపై బడవచ్చు జలరాశిటాల మామూలు మేరకు మడవలేక పొలిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారములకి అందాల చిందుల మృగ్గులు చెక్కలేక ఎంత శ్రమనందు చుంటి ఓ ఏము స్వామి అడుగిడితే ఎట్లు నేడు మా గడపలోన గుండె కుదిలించి నీ ముందు గొప్పవోదు అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను ఒక భక్తుడు ఎంత హృదయ హృదయ ఆ భక్తి ఎంత హొంగి పరుడుతుందో కొంచెం చూడండి ప్రపంచం బ్రహ్మాండమంతా ఒక శక్తి మ్యానిపులేట్ చేస్తున్నది మన కర్తవ్యం ఏమిటంటే ఆ శక్తికి దోహారులు అర్పించడం శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాస యోగం ఐదవ అధ్యాయం పరిపూర్తి చేసినారు